ప్రార్థిస్తామండి పరశుద్రవకు మా దేవ వేసా మీకు వందనాలైనా మహోన్నతుడ సర్వోన్నతుడా సమస్త సృష్టికి మూలకారకడా మా దేవుడ తండ్రి మీకు వందనాలు వేసాయారు ప్రవ్వా మీ సాయంత్ర నడిపించినారు ఓ ప్రభావ ప్రతి క్షణం మీరే కాచి కాపాడుతూ ఓ రాత్ర జీవరాత్రాలు మీరు కాచి కాపాడుతూ నడిపించినారు దాన్ని మీకు వదనాలు ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి వచ్చిన మీ యొక్క పరశురాత్మ నటిప్పు మాకు దయచేయండి ఓ ప్రవ్వా వాక్యాలని సత్యాన్ని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేతలను దీపమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఇది మనుషులకి అసాధ్యం కాని కానీ మీకు సమస్తం సాధ్యం ఈ యొక్క ఓ ప్రవ్వా దీని ముద్రని విప్పినవాడు మీరే ప్రవ్వా మీరు ఎవరు వాటిని మాకు చూపించలేరు ఇవన్నీ విప్పింద్రు కాబట్టి మా కాలంలో నెరవేరుతున్నాయి ఈ ప్రవచనాలన్నీ మేము నెరవేరని చూస్తున్నాం ప్రవ్వా అటువంటి కనులను అనుగ్రహించిన దాన్ని మీకు వందాను వాటిని మేము చూసి ప్రవ్వా అనేకలను హెచ్చరించిన తను ఆ యొక్క తన మళ్ళీ కావలివాణి వాళ్ళని ఏర్పరచుకున్నందుకు మీకు వన్నాను ప్రవ్వా కావలివాణి పని మేము యథార్థంగా చేయలాగా సహాయపడండి ప్రవ్వా మోస్తకరమైన జీవితం నుంచి మాకు విడుదల దాండి స్వార్థపూరితమైన జీవితం నుంచి మాకు విడుదల దేండి సంపూర్ణంగా మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయండి నిండు మేము సేవించి ప్రేమించే బిడలుగా తయారు చేయండి యుగ సమాప్తి చివరి భాగంపైం వచ్చినాం ప్రవ్వా ఓ రజ మేము అంగీకారంగా మీ కొరకు జీవించాలని మాత్రం మాట్లాడండి ఓ ప్రభ మా జీవితాలు సరిచేసి మీ రాక వరుస ఈ యొక్క సాయంత్రం సమయంలో జగన్య గ్రంథంలోని వాక్యాలు చివరి అదే ధ్యానిస్తుండగా ప్రవ్వా మీరే మాకు సహాయకులు నడిపించండి ప్రవ్వా ఇది మాకు కష్టం నైనా వీటిని అర్థం చేసుకోవడం కానీ మీ యొక్క పరిశుధాత్మ ద్వారా మా వాటిని మాకు మేము నమ్ముతున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో మా హృదయాన్ని పరిశీలించండి ప్రవ్వా మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు మీ యొక్క రాజ్య పని కొరకు మేము ఉన్నమా గమనించమని ప్రార్థిస్తున్నాం మా రాజ్యాలు మేము కట్టుకోవడానికి వీల్లేదు ప్రవ్వా మీ రాజ్యం కొరకు మేము ప్రయాసపడాలా దాని కట్టడానికి మేము ప్రయాసపడాలా అటువంటి యదార్థమైన హృదయాన్ని మాకు తెచ్చండి రామ్నా భయంకరమైన మోసకరమైన యాచకుల కాలంలో మేము ఉంటున్నాం ప్రవ్వ సర్ప సంతానము అని మీరు సంబోధించినారు అటువంటి సంతానంలో మేం లేకుండా ప్రవ్వా వెలుగు సంబంధుల వల్లే మీ సంతానంగా మేము జీవించేలాగన నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యాలని సత్యాలను గ్రహించలాగా మరి విశేషంగా దాన్ని ప్రకటించే బిడ్డగా మమ్మల్ని తయారు మీరే మహింపొందమని యేసు క్రీస్తు పరిషత్ అన్నమాన తండ్రి ఈ రోజు నవంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా కూడా అంటాం మనం ప్రతి సేవకుడు రోజు ప్రపంచమంతటా బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ పాటిస్తున్నాడు దాని ప్రకారంగా ప్రవచిస్తున్నాడు దాని ప్రకారంగానే దినంలను ఆచరిస్తున్నాడు దాని ప్రకారంగానే పండగ దినంలని లెక్క పెట్టుకొని ఆచరిస్తున్నారు నియామక దినంలని మరి విశేషంగా నూతన సంవత్సరంలను దాని ప్రకారంగా ఆచరిస్తున్నారు కానీ అది ప్రభు కలిగిన క్యాలెండర్ కాదు ప్రభు కలిగిన క్యాలెండర్ బైబుల్ల తప్ప ఎక్కడ ఉండదు అక్కడ కాలంలు సమయంలో మార్చేవాడు అతను అని దానియాల మనం చూస్తున్నాం కాలం సమయంలో ఆయన ఆ దినంలో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి సబ్బద్దుకు ప్రతినిధి అయిన సబ్బాదుకు అధిపతి అయినా కాబట్టి సబ్బాతుని ఆచరిస్తున్నామంటే మనం మన ప్రభుని ఆచరిస్తున్నాం దినంని ఆచరిస్తలేం మోషధర్మశాస్త్రం ప్రకారంగా సబ్బాతును ఆచరించాలా కానీ మనము ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని ప్రభుని ఆచరిస్తున్నాం దినం ఆచరిస్తలేం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే యుగ సమాప్తిలో అనేకులు మనలో తప్పులని ఎత్తిపట్టి చూపించడానికి ప్రయత్నం ఉంటారు ఎందుకంటే వాడి జీవిత విధానమే అది కదా దుష్టిని జీవిత విధానము మనలో తప్పులు ఎత్తిపట్టడం దాని వలన ఏం జరుగుతుందంటే నీలో అనుమానాలు రేకెత్తించడం ఆరంభం అవుతుంది దుష్టుడు అరీతిగా నీలో అనుమానాలు రేకెత్తించి నీ విశ్వాసాన్ని దొంగలిస్తాడు వాడు నీ విశ్వాసాన్ని పడగొట్ట ప్రయత్నిస్తూ ఉంటాడు మనం అనుమానించడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభు మనకు ముందుగానే హెచ్చరించి వీటన్నిటిని ముందుగానే మనకు చూపించాడు కాబట్టి యుగ సమాప్తిలో ప్రభువే ఈ లోకం మీదకి మోసపుచ్చు ఆత్మని పంపిస్తానని హెచ్చరించండి మనం దర్శనం రాష్ట్ర పత్రికలు మనం ఎందుకు పంపిస్తారన్న విషయము జకరే గ్రంథంలోని పదకొండో అద్దేలా మనం ఈరోజు చూడబోతున్నాం కాబట్టి ఎప్పుడైతే మనము సత్యాన్ని ప్రేమించమో అబ్బాదాన్ని నమ్మేటట్లు మోసపుచ్చు ఆత్మని దేవుడు ఈ లోకం మీదకి కాబట్టి మోసపుచ్చ ఆత్మ మనం బానిసలు కాకుండా మన ప్రభు యొక్క ఆత్మకు మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన ఆత్మకు మనం అవకాశం ఇవ్వాలా ఆయన ఆత్మచేతను నడిపి ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆత్మచేతను నడిపింపబడతారని రోమరాష్ట పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంది కాబట్టి ప్రతి దినం మనం ఆయన పరిశుద్ధాత్మక కనిపెట్టుకోవాలా ఎక్కువ సమయం ప్రార్థన కలపాలి ఎందుకంటే దేవుడు గత రెండు వారాల నుంచి నాకు అదే హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఎందుకంటే భయంకరమైన శ్రమల కాలం మనం ఇప్పుడు చూడబోతున్నాం బహు కఠినమైన దినములు ఈ రోజు సాయంత్రం అంటే వాళ్ళకి యునైటెడ్ స్టేట్స్ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు అయింటై స్టార్ట్ అయింటాయి అది రేపు పొద్దున మొత్తం డిసైడ్ అయిపోద్ది ప్రెసిడెంట్ గురించి రకరకాల ప్రవచనాలు రకరకాల మనుషులు హిలరీ క్లింటన్ ప్రవచ ప్రెసిడెంట్ అవుతుందని కొందరు డొనాల్డ్ ట్రంప్ ప్రవ ప్రెసిడెంట్ అవుతాడు అనేసి ప్రవచిస్తున్నారు ప్రపంచమంతటా మన దేశంలో కూడా ప్రవతాలు ప్రవచిస్తారు కానీ ప్రభు మనకి ఎప్పుడో చూపించిండు ఆయన ఆయన చిత్తానుసారంగానే రాజులని నియమిస్తాడు ఆయన చిత్తానుసారంగానే రాజులను దింపేస్తాడు ఉంది రాజులను నియమించేవాడని నేనే దించేవాడని నేనే అన్నాడు కాబట్టి ఎందుకు అంటే గొప్ప కొరకు తన బిడల కొరకు రాజుని నియమిస్తా ఉంటాడు ప్రభు ఆ దేశాన్ని కాపాడు ప్రభు అంటే ఏ రీతి ఒక రాజును నియమించాలి ఆయన కాబట్టి ఆ దేశాన్ని కాపాడడం కొరకు ఒక రాజును నియమించాలా ఎటువంటి రాజుని నియమించాలా ఆయన హృదయానుసారంగా జీవించే రాజులు ఈ రోజుల్లో ఎక్కడ కనిపిస్తున్నారు ఈ లోకాన్ని ప్రేమించే రాజులే కనిపిస్తున్నారు స్వార్థము ధనాపేక్ష అధికారము పవర్ ఏ రాజైనా పవర్ కొరకే ప్రయాసపడుతుంది ఈ రోజులలో కాబట్టి మళ్ళీ ఎటువంటి రాజుని ఎన్నుకోవాలా గతంలో చూసినప్పుడు ఫని రాజుగా ఎన్నుకున్నాడు నెబుకద్ నెర్ ని ఎన్నుకున్నాడు పెల్షాజర్ని ఎన్నుకున్నాడు కొరేషన్ ఎన్నుకున్నాడు హెరోది ఎన్నుకున్నాడు నెరోన్ ఎన్నుకున్నాడు ప్రతి కాలంలో ప్రపంచాన్ని పరిపాలించేలాగా కొంతమంది రాజులను ఎన్నుకున్నాడు అది ఆయన ఇష్టం ఎందుకు ఎన్నుకుంటాడు రాజుల బలము మన మీద భారము మన మీద అధికారమైనప్పుడు మనం ప్రార్థన చేస్తాం భయంతో భక్తితో ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతాం కాబట్టి అటువంటి రాజులను ఎన్నుకుంటాడు ఆయన మన విషయంలో కూడా అంతే కదా ఈ దేశానికి రాజుని ఎన్నుకున్నప్పుడు ఎంతమంది భయపడినరు క్రైస్తవులు ఏమైపోతుందో నాకు ఏమైపోతుందో నాకు అని భయపడిందా లేదా ఉపాసల ప్రార్థించినా అతన్నే ఎన్నుకున్నాడు రాజుగా ఎందుకు ఎన్నుకుంటాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుని విధానం అది ఆయన ప్రవచనాలు నెరవేరాలా అంటే ఆయన ఇష్టా ఆయన ఇష్టానుసారంగానే ఎన్నుకుంటాడు ఆయనకి ఎవరిష్టమో వాళ్ళనే ఎన్నుకుంటాడు మనం దానికి వ్యతిరేకించడం కాదు మాకు సమయాలు గ్రంథాలు చూస్తాం మొదటి అధ్యయనంలో మాకు రాజని కావాలని ఎన్నుకున్నారు వాళ్ళు అడిగినారు దేవుణ్ణి ప్రభాక్పతి గారికి వచ్చి మాకు రాజు కావాలా అనిలకి ఇతర రాజ్యాలకి రాజు ఎట్లున్నాడో మాకు కూడా రాజు కావాలా అంటే మీకు ప్రభు రాజు కదా మరి ఇంకొకరిని ఎందుకు రాజుగా ఎన్నుకుంటానంటే లేదు లేదు లేదు మాకు వాళ్ళకి ఎట్లున్నాడో రాజు మాకు అట్లే కావాలా ఎందుకంటే అనిల ఆచరణలన్నీ ఆరంభించడం స్టార్ట్ అవుతుంది అక్కడి కాబట్టి ఆ రాజుని ఎన్నుకోవడం అంటే ఏంటంటే ప్రభుని తృనీకరించడం అనే విధానం కాబట్టి మనం మటుకు ఏ రాజుకి ప్రాధాన్యత ఇవ్వం రాజులకు రాజైన మన ప్రభుకి తప్ప యేసు ప్రభుని తప్ప ఎవరిని మనం ఎనుకోం మన జీవితంలో ఎవరికి ప్రాధాన్యత నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా మీరు నాకు పాత్రలు అన్నాడు కాబట్టి మన ప్రభుని తప్ప ఎవరిని ఎక్కువగా ప్రేమించాం ప్రవేశాలు ఏమైనా కావచ్చు ఎవరైనా గెలవచ్చు రేపటిన ఎందుకంటే ప్రపంచమంతటా ఎలక్షన్స్ కొరకు ఎదురు చూస్తున్నాయి ఎవరు ప్రెసిడెంట్ అయితే దాని ప్రకారంగా బిజినెస్ ముందుగా కొనసాగుతుంది ఈ దేశంలో కూడా అందుకే రిక్రూట్మెంట్స్ చేస్తలేరు పిల్లలకి ఉద్యోగాలు రావట్లేవు ఎందుకంటే ఆ ఎలక్షన్స్ అయిపోతే ఏ ప్రెసిడెంట్ వచ్చినా సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రోత్సాహం ఉంటుందా లేదా అనేది అనుమానం ఎవడొస్తే ప్రోత్సాహం ఉంటుంది ఎవరు ఎవరు వస్తే ప్రోత్సాహం ఉండదు అన్న భయంతో రిక్రూట్మెంట్స్ చేస్తలేరు మళ్ళీ ఎవరు ఉద్యోగాలు రావు ఎవరు వస్తు రాకపోతే వాడు రోడ్ల మీద వాడి తీరుతా ఉంటాడు వాడికి వింత రకమైన తలంపులు వచ్చి మొత్తం ఏమంటాం అక్రమంతో నిడిపోతుంది లా లెస్నెస్ కదా విచలివిడిగా జీవిస్తారు మనుషులు కాబట్టి ఎవరసలకు ఉద్యోగాలు ఉండాలా వాడు పొద్దున పోయి క్రమంగా సాయంత్రం ఇంటికి తిరిగి రావాలా అప్పుడు మన దేశంలో గాని ఏ దేశంలో కానీ ఆ అక్రమం అనేది ఉండదు వాడు తిరుగుబాటు తిరుగుబాటు దారుణంగా జీవించారు యవనస్తులు యవనస్తులకు ఉద్యోగాలు రావాలని మనం ప్రార్థిస్తాం సరే వాడు త్వరగా ఎవరు త్వరగా సెటిల్ కావాలా ఎవడో ఒకటి ప్రెసిడెంట్ కావాలా కానీ ఒకవేళ ప్రెసిడెంట్ కాకుండా అది పుష్పనైతే ఇంకా భయంకరం ఎందుకంటే ఈ టూ త్రీ మంత్స్ లోనే అపాయింట్మెంట్స్ అయిపోవాలి యవనస్తులకి కొన్ని లక్షల జాబ్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఎంత త్వరగా ఎలక్షన్స్ అయితే అది త్వరగా ఆ బిజినెస్లు కూడా ముందు కొనసాగుతాయి ఉద్యగలు కూడా పిల్లలకు వచ్చేస్తాయి అటువంటి విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం త్వరగా వాడు ఎవడని ప్రెసిడెంట్ కావాలి ప్రభావ మేము ఫలాని వాడిని కోరుకుంటా లేం మన ఎందుకంటే ఇసా పల్లెలు కోరుకున్నారు మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు వారి కోరిక ప్రకారంగా సౌలనిచ్చినాడు సౌలంతా శరీరానుసారంగా జీవించేవాడు కదా కాబట్టి రాజు కవలనేది శరీరకమైన కోరిక నాకు ప్రతిరోజు ఒక కనిపించాల న్యూస్ లో మా దేశానికి రాజు అని కాబట్టి అది శారీరకమైన కోరిక కాబట్టి శారీరకమైన రాజుని అనుగ్రహిస్తాడు దేవుడు నాకు ఈ సృష్టికి రాజు అయిన నా ప్రభువు కావాలనుకుంటే అతనే నీకు బయలుపరచబడతాడు అందుకే మనం ప్రొద్దున లేచినప్పుడు ఏ రాజ్యం చూస్తున్నాం నీ రాజ్యం చూస్తున్నావా లేదా నీ ప్రార్థన జీవితంలో నేను ప్రతిరోజు ఆయన వాక్యంలో ఆయన చూస్తూ ఉంటాను ఆయన ముహాన్ని ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడే ముఖాముఖిగా చూస్తాం అంతవరకు పరోక్షంగానే చూస్తాము ఆయన బైబిల్ లో ఉంది అని మనం పరోక్షంగానే చూస్తూ ఉంటాము అది వాక్యాన్ని గణించడం వలన ఒకరోజు వాక్యం ధ్యాని చెప్పిపోతే నేను నీ ప్రభుత్వం చూడనట్టు నేను అట్లా అర్థం చేసుకుంటాను ఎందుకంటే ఆయననే వాక్యం కాబట్టి మనం జకరే గ్రంథము పదకొండవ అధ్యాయానికి వచ్చినాం ఈరోజు పదవ అధ్యాయాన్ని పోరావారం ముగించుకున్నాం పదవ అధ్యాయంలో దేవుడు మనల్ని హెచ్చరించి లేదంటే గొప్ప జనం గురించి ప్రార్థించమని ఎందుకంటే ఇప్పుడు కాబోతుంది వాళ్ళ జీవితాలు ప్రపంచమంతటా రక్తమయము ఆరంభం కాబోతుంది కాబట్టి వాళ్ళ గురించి త్వరగా ప్రార్థించండి వాళ్ళు సత్యంలోనికి రావాలంటే వాళ్ళ మీద పరిశుధాత్మక కుమరించబడాలి అందుకే కడవరి వర్షకాలం మనం ఇప్పుడు జీవిస్తుంది అంటే రెండు వేల సంవత్సరాల క్రితము పరశురాత్మ కుమరించబడడం చూసినాం ప్రపంచంలో అప్పస్తుల మీద నూట మంది మీద ఒకేసారి పరశురాత్మ కుమరించబడింది అంతకుముందు కుమరించబడలేదా అంతకుముందు పరశురాత్మ ఎప్పుడు కుమరించబడలేదా సమయలు కాలంలో కుమరించబడలేదా కుమరించబడలేదా శిష్యులందరి మీద కుమరించబడిదా లేదా అప్పుడు సౌలు కూడా అక్కడ ఉండేను అని వాక్యం ఇంకా రాజు కాలేదు ఆయన అప్పటికి ఇంకా సౌల మీద కూడా పరుషు ఆత్మ వచ్చింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రవక్తలతో పాటు కలిసి ప్రవక్తల శిష్యులతో పాటు కలిసి ప్రవచించిన నుంది వాక్యం కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా అక్కడక్కడక్కడ పరుషుత్మకు మనం చూస్తున్నాం కానీ యోగులు ప్రవచనం ఎప్పుడు ఆరంభం కావాలా అపోస్ల కారంగా ఆరంభం కావాలా అంటే రెండు సంవత్సరాల క్రితం ఆరంభం కావాలా అంత్య దినంలలో అంటే రెండు సంవత్సరాల క్రితం ఆరంభమైంది అంతే దినం అది ఆరంభమై ముగించే కాలానికి మనం ఉంటున్నాం ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుందో ఇంకొక నలభై సంవత్సరాలు పడుతుందో తెలియదు ఈ కాలం ముగించడానికి నా నేను బైబుల్ ఏం చెప్తుందంటే నీ డేట్స్ టైమ్స్ కన్ చేయడం నీ పని కాదు సూచనని గమనించమన్నాడు అంతే చెడ్డతరానికి సూచనలు ఇవ్వనని చెప్పిడు ఆయన కానీ మనకు మటుకు వాటిని చూసి గమనించమన్నాడు యుగ సమాప్తిలో ఏరీతి ఉంటే ఆయనది నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే ఆయన చెప్పిండు మతేసారి తిరునాదేములు అన్ని లిస్ట్ ఇచ్చి అవి నువ్వు గ్రహించాలి మన కాలంలో నెరవేరుతున్నాయి అన్న విషయాన్ని కానీ అవి ప్రకృతి సహజంగా నెరవేరుతున్నాయా ఆపే నెరవేరుతున్నాయనేది నీ బాధ్యత తెలుసుకోవడం ప్రపంచమంతట క్రైస్తవ జీవితంలో శరీరంగా తీస్తున్నారు వాటిని సూర్యుని మీద నిజమే రక్తంగా కనిపిస్తుంది చంద్రుడు సూర్యుడు కాంతిని మొగట్టుకుంటాడు చంద్రుడి చంద్రమండలంలో రక్తాలు ప్రవహిస్తాయని అందరు అందరు చెప్తున్నాడు వాక్యాలు కానీ అవి శారీరకమైన వాక్యాలు కావు అని ప్రభు వారు చూపించారు ఎందుకంటే పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతమైనవి రక్తం అంటే చంద్రుడు చంద్ర మండలంలో రక్తంగా ఆర్తని అర్థం ఉందా అక్కడ అసలు మనుషులే లేరు అక్కడ జీవరాశులేవు లేవు ఎట్లాగా ఆడుతుంది ఆ వాక్యం ఎప్పుడార్థం తీసుకుంటారు కొంతమంది సేవకులు ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు ఏం చెప్తారంటే లేదు అక్కడ కూడా ఉన్నారు మనుషులు అంటే ఆ ఏలియన్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే వేరే వేరే గ్రహాలకు చెందిన వ్యక్తులు జీవులు అంటారు అవన్నీ మనం బైబిల్ మట్టుకు అవి ఉన్నట్టు ఎక్కడ మనం చూడం ఏ ఉంటే ప్రభువు ఖచ్చితంగా వాటిని మనకు బయలుపరచేవాడు ఏ ప్లానెట్లో కూడా జీవం జీవ జీవరాశులు ఉన్నట్టు మనం చూడడం ఒక కేవలం భూమిలోనే ఎందుకంటే ఆది కాలంలో చూసినాం భూమి మీదనే ఆయన వన్ నరుని సృష్టించిన వాక్యం ఇంకా వేరే ప్లానెట్లలో పెట్టినట్లు మనం ఎక్కడ చూడడం కాబట్టి అవన్నీ అబద్దమైన ప్రవచనాలు అబద్దమైన వాక్యాలు వాటిని మనం వినద్ది అది మోసకరమైంది కాబట్టి పదవ అధ్యాయంలో కడవరి వర్షకాలానికి కొరకు మనం సిద్ధపడుతున్నాము ఆయన ఎప్పుడు కురిపించని రీతిగా ఆ వర్షాన్ని కురిపిస్తాను పోయిన వారం మనం తటిపైన వారం చూసినాం ఎన్నడూ కురిపించని రీతిగా వర్షాన్ని కుమరి కురిపిస్తాను అంటే ప్రపంచమంతటా గంభీరంగా పరశుదాత్మ అభిషేకము అందరి మీదకి రావడం మనం చెడబోతున్నాం అది ఇప్పుడు ఆరంభమవుతుంది త్వరలో కాబట్టి ఎందుకు అందరి మీద కుమరించబడాలంటే సర్వ సత్యంలోనికి రావాలంటే నీకు పరశుధాత్మ అవసరం పరశుదాత్మ లేకుండా దేవుని వాక్యం అనే ఎప్పటికీ మనం గ్రహించలేము ఎందుకంటే మన ప్రవ్వే చెప్పింది పరశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలో నడిపిస్తాడు కాబట్టి మనం సర్వసత్యంలోనికి రావాలంటే నీకు ఖచ్చితంగా ప్రతి రోజు పరుశురాత్మ అభిషేకం అవసరం చేసి ప్రార్థన చేసిపోవడవా నీ యొక్క ఆత్మ నాకు అనుగ్రహించడవ్వా ఈ వాక్యాలను అర్థం చేసుకోవాలి నేను ఆచారబద్ధంగా చదువుతున్నా వాటిని అర్థం చేసుకోలేని స్థితులు ఉన్నాను నాకు వాటిని అర్థం చేసుకునే కనులు అనుగ్రహించుకువ్వా అన్నప్పుడు నీకు నడిపిస్తా అర్థం చేసుకోలేదు మనకు ఆ అనుభవంలో ఉన్నాం ఇంతకాలం ఇవి మనుషుల వల్ల కలిగిన వాక్యాలు కావు మనుషుల వల్ల అర్థం చేసుకున్న వాక్యాలు అసలే కావు ఎందుకంటే ఏ కామెంట్రీస్ అలా మనం ఇవి చూడలేని స్థితులు ఉన్నాం ఎయిర్ రికార్డింగ్స్ లో కూడా మనం ఇవి చూడలేని స్థితిలో ఉన్నాం ఇవి కేవలము మన ప్రభులనే కలుగుతున్నాయి ఆయన పరుశుధాత్మ వలననే వీటిని బయలుపరుస్తున్నాడు కాబట్టి కడబరి వర్షకాలం అందరి మీద కాబట్టి ఆ ప్రవచనము ఆరంభమై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ముగింపు కాలానికి మనం సిద్ధమడుతున్నాం గొప్ప వస్తారు కానీ ఆలస్యంగా వస్తారు అందుకు వాళ్ళందరూ మరణించాల్సి వస్తుంది ఘట సర్పము వారి మీద అధికారం పొందుకున్నాడు దేవుడు ఇచ్చిండు వారికి అధికారం మనం పన్నెండు గందలు చూసినాం ఆ ఇద్దరు సాక్షుల మీద వాడు అధికారం పొందుకొని వారిని వారి మీద విజయం పొందిండు అంటే వారిని నేను వాడు వాళ్ళు వారికి ఎన్నో అద్భుతాలు చేసే వరాలు దేవుడు ఇచ్చిండు మీరు మోసేవరే లేక ఏలి అద్భుతాలు చేసే వరాలు వాళ్ళు పొందుకునే ఉంది అక్కడ వాక్యం చాలా మంది తెలుసు సత్యం కానీ వాళ్ళు ఎప్పుడు అటువంటి సేవ చేసినట్టు అక్కడ చూడము వాక్యం వారికి ఉన్న ఆ వరాలు కానీ వాళ్ళు ఎప్పుడు సేవ చేయలేదు కాబట్టి ఏమవుతుందంటే నీకు అనుగ్రించబడాలని పడ్డ ఆ వరాలని నువ్వు వాడుకోకపోతే సేవలో అవి వంటిగా ఉండి మృతమైపోతాయి అవి పనికి రాకుండా పోతాయి పరుషురాత్మ పొందుకొని నువ్వు కృపారులు పొందుకొని వాటిని నువ్వు సంఘక్షేమ అభివృద్ధి గురించి వాడకపోతే అవి ఒంటిగా ఉండి మృతమైపోతాయి నీ విశ్వాసం కూడా ఒంటిగా ఉండి మృతం ఉంది ఏక రాసిన పత్రికలో కాబట్టి మనం వాటిని వాడాలి ఆయన మహిమ కొరకు మన స్వార్థం కొరకు వాడుకోవద్దు యుగ సమాప్తిలో మనుషులు స్వార్థం కొరకు వాడుకుంటారు ఎందుకంటే అవన్నీ ఆయన సంఘం కోరిక ఇచ్చిండు. సంఘ క్షేమం కోరిక ఇచ్చాడు కానీ కొంతమంది వాళ్ళ స్వార్థం కోరిక వాడుకుంటారు వాళ్ళు ఎందుకు వాడుకుంటారు అనేది మనకు తెలిసి వాళ్ళు ఆ రీతిగా ముద్రించబడరు ఆ రీతిగా ఆ రీతిగా గుంపులుగా విభజింపబడ్డరు విషయం కాబట్టి వర్షము కుమరించే టైంకి వాళ్ళందరూ సత్యంలోకి వస్తారు కానీ ఆలస్యం విషయాన్ని మనం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అది పదకొండవ అధ్యయంలో ఆలస్యమైనాక ఏం జరుగుతుంది విషయమే దేవుడు మన తను ఈ రోజు కొంత కష్టము నేర్చుకోవడము కానీ నిదానంగా వాటిని మనం అర్థం చేసుకో ప్రయత్నిస్తాం ముఖ్యంగా జక్ర గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తే అప్పుడు అధ్యాయం నుంచి మనం చూస్తున్నాము ఇస్రాల్ రెండు గుంపులుగా విభజింపబడడం కానీ మనకు చూపించింది ప్రభు ఈ మూడు గుంపులు విషయాన్ని మత వార్తకు వచ్చినప్పటికీ పది అధ్యాయంలో మనం చూస్తాం అవి రెండు గుంపులుగా మళ్ళీ ఎట్లా విభజింపబడతాయి ఖచ్చితంగా ఒక గుంపులాగుతుంది కానీ సర్పముల తేళ్ళలో అనేది ఒక రెండు గుంపు మూడవ గుంపు గొప్పజనం ఈ మూడు గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ మూడవ గుంపు ఎప్పుడు మొదటి రెండు గుంపులతో అతుకొని ఉంటుంది విషయాన్ని ప్రభు మనకు చూపించింది ఎన్నిసార్లు వాళ్ళతోని అతుక్కొని అంటుకొని ఉంది కాబట్టి వాళ్ళ నుంచి విడదీయడం కొరికి మనకి అప్పగించబడిన సేవ కాబట్టి సర్పములతో తేళ్లతో కలిగిన సాహాసం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలన్న చాలా కష్టతరమైంది కానీ మన ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఖచ్చితంగా వారిని బయట తీసుకొని మనం ఏ రీతిగా బయటకు వచ్చినామో మతపరమైన మోస్తపరమైన జీవితం నుంచి వారిని కూడా తీసుకొస్తాడు అది నీకు అప్పగించబడ్డ సేవ అని పరివారం చూసినాం పదవాధ్యాయంలో మనము వారి గురించి ప్రార్థించాలా వారిని కడవరి వర్షంలోనికి నడిపించాలా అన్న విషయాన్ని ప్రభు మనతో మనం భయపడడానికి వీల్లేదు సిగ్గుపడడానికి అసలే వీల్లేదు ఎందుకంటే మనం అందరినీ బలవంతులుగా చేస్తుంది ప్రభు కాబట్టి అది నువ్వు అనుమానించడానికి వీల్లేదు ఎందుకంటే సైతాన్ని నిన్ను అను అనుమానించేటట్లు తయారు చేస్తూ నీ విశ్వాసాన్ని కొట్టువేస్తా ఉంటాడు కాబట్టి నీ విశ్వాసము సన్నగిళ్లకుండా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలా మరి విశేషంగా ఆయనని ఆరాధించాలా ఆయనని స్తుంచి ఆరాధించేటప్పుడు నీకున్న అనుమానాలు పోతా ఉంటాయి నీ విశ్వాసాన్ని బలపరచుకోవడం కొరకు నువ్వు వాక్యాన్ని ధ్యానించాలా ప్రతిరోజు ఉదయం లేసి ధ్యానించాలా లేకుంటే స్పెషల్ గా ఒక టైం పెట్టుకోవాలా అలారం పెట్టుకోవాలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ గానీ ఫోర్ ఓ అలారం పెట్టుకొని వాక్యాన్ని అనిచేసి మళ్ళీ కొంచెంసేపు పండుకోవాలా ఒకవేళ మీ శరీరాలు అలసిపోతే లేదు నేను ఎవ్రీడే ఫైవ్ ఓ క్లాక్ లేస్తా అంటే మంచి పర్ఫెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ లేసి దేవుని వాక్యాన్ని అనించండి ఫ్రెష్గా అది నీ మైండ్ వై కూర్చుంటుంది ఆ రోజంతా నువ్వు ఆయన కృపలో నువ్వు జీవించగలవు ఎక్కడ సమాధానంతో నువ్వు ఆ రోజంతా సేవలో ఆయన కొరకు జీవించగలవు కాబట్టి మన సేవ జీవితము ఇప్పుడు ఎక్కువ ప్రార్థనలో గడపాలా ఆయనని ఆరాధించాలా గంభీరంగా గొంతు విప్పి నోరు ధరిచి ఆయనని స్థితించడం మనం నేర్చుకోవాలా ఆయన మహిమపర్చే వాళ్ళ ఉండాలి ఎక్కడ నిన్ను సేవకు నడిపిస్తాయి మహిమపరచం అది చాలా ప్రాముఖ్యమైంది అంటే నేనేదో చెప్తున్నానని కాదు అది నీకు తెలియాలా ఏ రీతి కానీ నువ్వు ఆయన అని లాగా ఎందుకంటే ఈ రోజులలో సేవకులు అనేది మహిమపరచారు వాళ్ళే మహిమని దొంగలిస్తున్నారు ఆయనకు రావాల్సిన మహిమని వాళ్ళు దొంగలిస్తారు ఎక్కడ చూసినా గానీ ప్రపంచమంతట మనం అటు ఉండడానికి వీల్లేదు నువ్వు ఎంత చిన్న సేవ చేసినా ఎంత గొప్ప సేవ చేసినా ఇదే విధానం ఆయన నీ మహిమపరచాలా కాబట్టి ఇప్పుడు పదకొండవ అధ్యాయంలో ఆయన తీర్పు ఆరంభం గురించి మనం చూడబోతున్నాం పదకొండవ అధ్యాయము ఎక్కడ ఈ తీర్పు రాబోతుంది అనేది ప్రభు మనకు ఎన్నిసార్లు మాట్లాడేడు మీరు వాటిని అడగాల ప్రవ్వ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రవ్వా ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా అని అడిగిన శిష్యులు మత్తేశ్వరవారి తిరుమల దంలో అప్పుడు ఆయన ఏమన్నానంటే ఫలాని స్థలమని ఫలాని టైం అని చెప్పలే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రవ్వా ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ప్రవ్వా అన్నప్పుడు పలాని స్థలమని పలాని దేశమని అని చెప్పలే ఆయన ఒకటే చెప్పిండి ఏమన్నానంటే పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును అన్నాడు అది సూచన కాబట్టి పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవును అన్నాడు కాబట్టి అప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రపంచం పీనుగా ఏంది పీనుగా అంటే శవం కదా చచ్చిన వారు అర్థం ఎప్పుడైతే ప్రభు నుంచి నువ్వు బయటికి వస్తావో నువ్వు చచ్చిన వాడవే నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించలేడు అన్నాడు అంటే ఒక్కసారి నువ్వు ఆయన నుంచి బయటకు వస్తే నువ్వు చచ్చిన వాడవే కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు సంపూర్ణంగా అబద్ధంలో ఉన్నవాడే అంటే చనిపోయినవాడు పునరుద్ధానం జీవమును నేనే అన్నాడు ప్రభు కాబట్టి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడు నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఇద్దరు రాలేనన్నాడు కాబట్టి ఆయననే జీవం నువ్వు ఆయనలో ఉంటేనే నీకు జీవం ఆయనలోకి వెళ్ళి వస్తే నీకు జీవం లేదు వేరే ఒక యేసుని వెంబడిస్తారు అనుంది కొడు పత్రికలో మనం మటుకు వేరే ఒక యేసుని వెంబడించాం లేఖనుల ప్రకారము మన పాపం నితమై మరణించి సమాధి చేయబడి లేఖన ప్రకారం మూడోనాడు తిరిగి లేచిన ఆ యేసునే ప్రకటిస్తున్నాం ఆ యేసునే వెంబడిస్తున్నాం అది టెస్ట్ యాసిడ్ టెస్ట్ కానీ పౌల్ అంటున్నాడు కొన్ని రాష్ట్ర వేరే ఒక యేసును వేరే ఒక వేరొక ఆత్మను వేరొక సువార్తను వాళ్ళు వెంబడిస్తున్నారు ప్రకటిస్తున్నారు పొందుకుంటున్నారు మనం మటుకు అరోతిగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే అరీతిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వస్తుంది అని అధ్యాయం అంతా దాని గురించి చెప్పండి ఇప్పుడు చూడండి లెబనోను అగ్ని వచ్చి నే దేవ నీ దేవదారు వృక్షములను కాల్చి వేయినట్లు నీ ద్వారములను తెరువు ఇప్పుడు చూడండి ఈ అధ్యాయం అంతా ధ్యానిస్తప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలా జకర్యాకి మొదటి ఆరు ఆరు దర్శనాలకు సంబంధించిన ఏడాధ్యాయులు ఏడు అధ్యాయులకు ఆరు అధ్యాయలే మొదటి ఆరు అధ్యాయులలో దర్శరీతిగా మాట్లాడే దేవుడు దాని వాక్య రూపకంగా మాట్లాడిండు ఏడవ అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం వరకు పదవ అధ్యాయం వరకు పదకొండవ అధ్యాయం నుంచి ఇప్పుడు పదవ పదకొండవ అధ్యాయంలో ప్రవక్త కంటున్నాడు ఇప్పుడు నువ్వు నువ్వే దాన్ని చూపించు మనుషులకు అంటున్నాడు అంటే ఏంటంటే నువ్వు దర్శనవితిగా నేర్చుకున్నావు వాక్యపరంగా నేర్చుకున్నావు ఇప్పుడు దాన్ని పాటించి చూపించు అది అర్థం పదకొండవ అధ్యాయంలో ప్రవక్త పాటించాలి ఇప్పుడు అంటే క్రియారూపకంగా చూపించాలంటున్నాడు ఈ వాక్యం అంతా రాయబడింది కాటి మీరు పదకొండవ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు జాగ్రత్తగా ధ్యానించాలా ఎవరి గురించి చెప్పండింది ఈ వాక్యం ఎవరు దీన్ని పాటిస్తున్నారు అనేది కాదు అది ప్రవక్త నువ్వు ఇట్లా చూపించు అంటే నువ్వు డ్రామా లాగా యాక్ట్ చేసి చూపించు అని అంటున్నాడు ఈ వాక్యం అంతా కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఇసల్పల్ల ముందు నిలబడి యాక్ట్ చేస్తున్నాడు అంటే పాటించి చూపిస్తున్నాడు ఒక రంగస్థలం మీద నిలబడి లేక స్టేజ్ నిలబడి ఎట్ల డ్రామా చేసి చూపిస్తారో అట్లా అతను ఇసల్పల్లకి చూపిస్తుండడు ఈ అధ్యాయమంతా కాబట్టి ఇప్పుడు మనం ఆరంభిస్తున్నాం ఇప్పుడు ప్రవక్త ఏం చేయాలా లెబనోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చిపోయినట్లు నీ ద్వారములు తెరువుము అంతేనా కాబట్టి ప్రవక్త కంటాడు ఇప్పుడు నువ్వు ద్వారాలు తెరువు నువ్వు ద్వారాలు తెరిస్తే దేవదారు వృక్షములను అన్నిటినీ ఏమొచ్చి కాలుస్తుంది లెబనోను అగ్ని లెబనోను అగ్ని వచ్చి వృక్షములను కాలుస్తుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి వృక్షం అంటే చెట్లు కదా చెట్లు అంటే పచ్చదనం పచ్చదనం అంటే గొప్ప జనానికి సాదృశ్యం గడ్డి అన్న గొప్ప జనానికి సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి ప్రాణ గ్రంథంలో గడ్డి గురించి మనం చూస్తాం గడ్డి మొత్తం కాల్చి చూస్తాం అక్కడ ఒకరోజు మలాఖీ గ్రంథం తర్వాత డైరెక్ట్ ప్రగడం గ్రంథంకే వెళ్ళిపోతాం మనం ప్రాణ గ్రంథము దాని గ్రంథాలు చూస్తూ ఉంటాము ఏ కామెంట్రీస్ చూడని విధంగా మనం నేర్చుకుంటాం ఎందుకంటే నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి అందులో కానీ దేవుని చిత్తం మనం అంతవరకు మనం ఇక్కడ ఉంటామా ఇంకెక్కడ ఉంటామా నాకైతే తెలియదు అది కానీ ఎక్కడున్నా కానీ నాకైతే నమ్మకం ఉంది వీటన్నిటినీ ప్రభువు తన బిడలతో పంచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనం అందరం వాటిని నేర్చుకోవాలా మనం ఆయన హృదయాన్ని కలిగిన వాళ్ళము ఆయన మనసుని కలిగిన వాళ్ళం కాబట్టి క్రీస్తు కలిగిన మనసు మీరును ధరించుకున్నారు కాబట్టి మీరు కూడా వాటిని ప్రకటించాలా ఎందుకంటే బైబుల్ కాలేజెస్లో కూడా అవి ప్రకటించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు నేర్చుకుంటుంది వాళ్ళ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర నేర్చుకుంటున్నారు ఎక్కడ నేర్చుకుంటుంటే బైబుల్ కామెంటరీస్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు రకరకాల గొప్ప సేవకులు రాష్ట్ర పుస్తకాల నుంచి నేర్చుకుంటున్నారు ఆ కాలానికి అది బయల్పరచబడింది అంతే కానీ యుగ సామర్థ్యంకి వచ్చేపటికి సంపూర్ణంగా సర్వసత్యంలోకి పోవాలంటే అవన్నీ బయలుపరచబడాలి సంపూర్ణంగా ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలతో వాళ్ళేమో ప్రకృతి సహజంగా ఈ చూస్తున్నారు ఈ ప్రవేశాలన్నీ అందుకు అక్కడ తప్పిపోతున్నారు వాళ్ళు మనం అరిదే తప్పిపోడానికి ఎందుకంటే ధాన్యలు నీకు కూడా నేను చూపించాను అన్నాడు చివరి అధ్యాయం కష్టపడికి నీకు కూడా ఇవి అర్థం కావు కాబట్టి నువ్వు వాటిని ముద్రించేసి పడాయి ప్రవ్వా నాకు ఏమేమి అర్థం కావట్లేదు నాకు కలత్త చెందిన నేను కలవరా పడుతున్నాను ప్రవ్వా ఈ దర్శనం నాకు అర్థం కావట్లేదు ప్రవ్వా సముద్రం నుంచి రావడం ఏది మృగము నాకు ఏం అర్థం కావట్లేదు ప్రవ్వా అంటే దనీలు నువ్వు ముద్రించేసే నువ్వు మూసేయి పుస్తకం ఇంకా నువ్వు దాని గురించి ఎందుకంటే నీ కళలు నెరవేరవు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత ఇవన్నీ నెరవేరబోతున్నాయి నీకు చెప్పి కూడా నేను అర్థం లేదు అది అర్థం ఉండవు నువ్వు బహు ప్రియుడవే అంతవరకు నీకు ఇన్ని బయలుపరిచిన కానీ ఇంకా ఇవి అవసరం లేదు ఎందుకంటే నువ్వు వాటన్నింటినీ తెలుసుకోండి నువ్వేం చేయలేవు సేవ కూడా చేయలేవు వాటి గురించి కాబట్టి నీకు అవసరం లేదు దాని ఒక కాలం వస్తుంది వాళ్ళ కొరకు నేనే ఇవ్వబోతున్నాను గొర్ర నేనే దాన్ని ఇప్పబోతున్నాను నేను ఇప్పినప్పుడు నా బిడ్డలు నన్ను వివరించే వాళ్ళు వాటిని చూస్తారు చూసి వాళ్ళ కాలంలో సేవ చేస్తారు వాళ్ళ కాలంలో అనేకులను హెచ్చరిస్తారు అందు నిన్ను నన్ను దేవుడు రోజు నిలబెడ నిలబెడుతున్నాడు కాబట్టి లెబనోన్ అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి నేను రాసుకుని ఇక్కడ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా లెబనోన్ అంటే హెచ్ థర్టీ ఎయిట్ ట్వంటీ అందులో ఏముందంటే స్నో మౌంటైన్ అనుంది అంటే మంచుతో కపబడ్డ పర్వతం మంచు పర్వతం అనుంది స్నో మౌంటైన్ తర్వాత బాగా అర్థం చేసుకోవాలి మనం మౌంటైన్ అన్నప్పుడు పర్వతము పర్వతము అంటే ఉన్నత స్థితి ఉన్నత స్థలము ఉన్నత స్థలముల మీద వాళ్ళు దే దయ్యాలకి ధూపం వేసిండ్రు కదా ఉన్నత స్థలముల మీద ప్రతి పచ్చని చెట్టు కింద వాళ్ళు పాపం చేసిండ్రు కాబట్టి ఉన్నత స్థలములు దేనికి సంబంధించినవి ఏషాగు మన్యము శయ్యురు పర్వతం అన్నాడు అదొక పర్వతం ఉన్నత స్థితిలో ఉండేది ఆ పర్వతం మీద ఆశ్చర్య పర్వతాల మీద నివసిస్తాడా కుటుంబాలు ఇండ్లు కట్టుకొని ఆ పర్వతం వల్ల ఆ గుహలలో ఇండ్లు పెట్టుకున్నారు వాళ్ళు ఎవరు కూడా అంత పైకి రీచ్ కాకుండా ఏషావు సంతతి వాళ్ళు అట్లా కట్టుకున్నారు ఇండ్లు మనం చూసినాం అది ఉంధంలో చూసినాం ఒకటే అధ్యాయం అది ఆ పర్వతపు సందులలో గుహలలో కట్టుకుని అందులో నివసించిన వాళ్ళు అంత ఉన్నత స్థితిలో ఎందుకు నివసించాలనుకున్నారో నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది అది తింటుంటే కాబట్టి పర్వతములు అన్నప్పుడల్లా తేళ్లకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా సరే తేళ్లు సర్పంలు కలిసి ఉంటాయనే విషయం కూడా మనం మేరు స ధ్యానించినాం కాబట్టి స్నో అంటే మంచు మంచు మంచికి బయట పోతే ఏమైతే నేను ఈరోజు అంతా ప్యాక్ చేసుకొని వచ్చినా ఇట్లా ఖర్చి కట్టుకొని మంకీ క్యాప్ వేసుకొని మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని వచ్చిన అయినా కానీ అంటే చలి స్టార్ట్ అయిపోయి మీరు చలి కట్టనే చెప్పండి ఎంతమంది తెలుసు చలికి నీ బాడీ ఎక్స్పోజ్ అయితే దీన్ని తినేస్తుంది చలి నీ శరాన్ని తినేస్తుంది చలి తెలుసా నీకు అది అంటే ఉత్తర దిక్కును వెళ్ళినప్పుడు కాశ్మీర్ అటు నార్త్ అంటాం కదా అదని లెబనాన్ అంటే ఉత్తర దిక్ కూడా అర్థం ఇంగ్లీష్ జేమ్స్ రామ్ ఇంకొక నేమ్ ఇంకొక మీనింగ్ ఉంది అంటే లెబనాన్ అంటే నార్దన్ రీజియన్ అని ఆ డిక్షనరీలో నార్త్ అంటే ఉత్తర దిక్కు ఉత్తర దిక్ అంటే పైన పైన అంటే సూర్యుడు సూర్యుడు అంటే వేడి వేడి అంటే తేళ్లు కాబట్టి ఆ రీతికి మనం అర్థం చేసుకోవాలా చిహ్న పరంగా కాబట్టి లెబోను అంటే తేళ్లకు సాదృశ్యం దాని అగ్ని మండుతా ఉంటది చలి కూడా మండుతుంది చలి ఏం చేస్తుంది అంటే మాంసాన్ని తినేస్తుంది చలి దానికి పెట్టింది దేవుడు కాబట్టి చూడడానికి చలే కాని అది తినేసేది కరిసేది కొరికే అంత చలి అంటారు దాన్ని అంత చలి అంటే అంత బాధ ఉంటుంది పగిలిపోతుంది ఇవన్నీ స్కిన్స్ పగిలిపోయి బ్లడ్ వచ్చి అంత పుండ్ అంత తినేస్తున్నాడు చలి అంత భయంకరం కాబట్టి దాన్ని తేళ్లతో పోలుస్తున్నాడు ప్రభు తేళ్లకు అధికారం ఇస్తుండే దేవుడు లెబనోను అగ్ని అంటే తేళ్లు వచ్చి దేవదారు వృక్షాలని కాల్చివేస్తాయి కాబట్టి గొప్ప జనంతి ఇప్పుడు ఆరంభమైతుంది తీర్పు చూడండి ఏమంటుండో మరోసారి దేవదారు వృక్షములు కూను వృక్షరాజ్యములు వృక్షరాజ్యములు పాడైపోయేను సరళ వృక్షములారా అంగళార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధుర వృక్షం లారా అంగళార్చుడి గొరెబోయల రోదన శబ్దము వినబడుచున్నది గొర్రెలన్నీ నశిస్తాయి గొర్రెలన్నీ సమరించబడతాయి మొత్తం అడవి అంతా సమరించబడుతుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే గొప్ప జనము అడవిలాగా తయారైనరు యుగ సమతికి అడవి అంటే ఎటువంటి తెలుస్తుంది అడవి అంటే ఏంది ఎందుకు సాదృశ్యం అడవి చీకటికి సాదృశ్యం అండ్ వెంతరి కనిపించే చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చీకటితో అడవి అండ్ అన్ని భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి అడవిలో కాబట్టి గొప్ప జనంలోనికి క్రూర జంతువులు దొరినయి అంటే క్రూర జంతువులు అంటే భూ జంతువులు అన్నిటికల్ల క్రూరమైంది ఏం చెప్పండి సింహమా సర్పమే కదా అది చాలా క్రూరమైంది బహు యుక్తిగలది సున్నాయాసంగా మోసగిస్తారు సింహం మోసగించదు సింహం డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తుంది కానీ ఇది అట్లా కాదు ఇది మోసగించేది సర్పపు గుణగణం అంటాం దాన్ని కాబట్టి సైతాను సర్పరూపకు వచ్చి ఆవర్ ఎట్లా మోసగించిందో యుగ సమాప్తిలో ప్రపంచనీయంగా అది జరగడం మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలో అంత గొప్ప జనాన్ని మోసగిస్తుంది అబద్ధ బోధతో ఐశ్వర్య బోధతో మోసగిస్తుంది కాబట్టి గొరెబోయల రోదన శబ్దము వినబడిచినది ఏలైనగా వారి అతిశయాస్పదము లయమయను దేని గురించి నువ్వు గర్విస్తున్నావు అది నాశనమైపోతుంది అని చెప్తున్నాడు బట్టి వాళ్ళు గర్వించు కొమసింహములు అట్లనే ఉందా కొదమ సింహముల గర్జన ము వినబడుచున్నది ఎలైనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయాను యోర్దాను అంటే బాగా అర్థం చేసుకుని జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా హెచ్ జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో యోర్ అంటే డిసెండ్ అంటే దిగి దిగిపోయినది అని అర్థం డిసెండ్ అంటే దిగి రావడం లేక దింపబడినది క్రిందకు దింపబడినది లేక మీది పోనించబడినది అంటే ఉదాహరణికి ఏదైనా మోటార్ వెహికల్ మీదికే వెళ్ళిపోతాయి ఏమంటాం దాన్ని అదే మీదికి వెళ్ళి కదా జవర్దాన్ అర్థం అదే అంట దాని మీదుగా వెళ్ళిపోయినది తర్వాత మునిగిపోయినది జోర్దాన్ అంటే మునిగిపోవటం అని అర్థం కాబట్టి బాగా అర్థం చేసుకోండి లెబనాన్ వచ్చి దేన్ని కాల్చి దేని ఏది మురిగిపోబోతుంది దేని ముంచేస్తుంది అన్న విషయాన్ని చెప్తుంది వాక్యం కాబట్టి యోర్ధన్ అంటే దిగపోవడం అంటే ఉన్నత స్థితి నుంచి శివును పరత్వం మీద ఉండాల్సింది కిందికి దిగజారిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభు ఇక్కడ యోర్దన్ అంటే అర్థం చూడండి ఇవన్నీ పేర్లు ఆయన ఎంత జాగ్రత్తగా అక్కడ పెట్టి మనం ఏదో చాలా ధ్యానిస్తూ ఉంటాము లెబనాన్ అంటే అంటే ధ్యానిస్తాం కానీ లెబనాన్ అంటే ఏంది యోర్ధన్ అంటే ఏంది ఎవరు చెప్పరు ఎందుకంటే బైబిల్ కమ్యూనిటరీస్ లో కూడా అతను చెప్పబడలేదు ప్రభు మనకు ఒక మార్గం చూపించిండు ఎట్లా ధ్యానించాలో కాబట్టి మనం అవి చూడగలుగుతున్నాం కాబట్టి ఈ ప్రవచన అర్థమవుతుంది లేకుంటే మనకు అర్థం కాకపోయాడు ఇవన్నీ అది కేవలం కృప వలనే ఇవన్నీ మనకి అనుగ్రహించబడ్డాయి అంటే మనం ఏమైనా స్పెషల్ అని కాదు మనం ఏదో అతిశయించాలని కాదు ఎందుకంటే ఆయన అతిశయం లయం చేస్తానడు కాబట్టి మనం అతిశయించే వాళ్ళని కాదు ఇది కేవలము ఆయన తన బిడలకి తన సీక్రెట్స్ ని బైబిల్లో తన దాసిన ప్రవర్తనలకు ప్రభు సంప్రదించిన వాటిని బయలుపరచకుండా ఏది కూడా దాచిపెట్టడనుంది ఆయన ఏం కూడా దాచి పెడతాను బిడ్డలకు అన్నింటినీ బయలుపరుస్తున్నాడు ఎందుకంటే ఆ సంగంలో వారికి అన్నిటినీ చూపిస్తున్నాడు ఆ రీతిగా మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు కాబట్టి మనం వాటిని నేర్చుకుని గమని ఉంటామా గమని ఉండం మూడు సార్లు ప్రార్థన చేస్తాం ప్రతిరోజు గొప్ప జనం గురించి ప్రార్థిస్తాము ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పోయి వాళ్ళకి వీటిని మనం ప్రకటించాలి చూడండి ముఖ్యంగా ఈ కాలంలో ఎట్లుంటుందంటే తను తాను ఉపేక్షించుకోవడం చాలా కష్టం శివ జీవితంలో నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటది అంత దూరంకెళ్ళి సిటీకి రావాలంటే అరవై కిలోమీటర్లు అప్ కష్టం అనిపిస్తుంది కానీ ఉపేక్షించుకోవడం అంటే ఏం చెప్పండి కొన్నిసార్లు హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఎట్టుంటుంది బాడీ హైదరాబాద్ సిటీ రోడ్ల మీద పిండి పిండి బాడీ అంతా మళ్ళీ ఉపేక్షించుకోవడం ఏం చెప్పండి ఆయన చేసిండే లేదా ఉదయం అంతా గలలియా ప్రాంతంలో సేవ చేసి సాయంత్రం వరకు ఆ రాత్రి ఆయన పడవ ఎక్కి యోర్దన నది దాటి ఎర్చి లేనికొచ్చి సేవ చేస్తున్నాడు ఆయన జీవితకాలం అందు సేవ చేసిండు గలలియా ప్రాంతంలో సేవ చేయాలా దాని తర్వాత శనివారం రాత్రి యోర్ధన్ నది పడవెక్కి ఎక్కి దాటాలా దాటి యోర్ధను తీరంకి వచ్చినాక అక్కడ నుంచి బేతనియా అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ మార్తా మర్యాల కుటుంబం ఉంటుంది లాజర్ కుటుంబం అక్కడ పోయి వాళ్ళ ఇంట్లో బస చేసి వాళ్ళ దగ్గరని ఆహారం పుచ్చుకొని ఉదయం యర్సలింకి బయలుదేరుతాడు బేతనియాకి ఎర్షిలింకి మధ్యలో బేత్పగి అనే స్థలం వస్తుంది పట్నం వస్తుంది ఆయన సేవ జీవిత విధానం శిష్యులు కలిసి అక్కడ వెళ్లాలా అందుకే ఒకసారి ఐదు రొట్టెలు రెండు చేపలు పంచిపెట్టినాక వాళ్ళని నువ్వు ముందుగానే చెప్తారు వాళ్ళందరినీ శిష్యులని మీరు ముందుగా వెళ్ళిపోండి నేను మీ తర్వాత వస్తాను చెప్తాడు అంటే ఒక రెండింటిలో ప్రార్థన చేస్తుండ్రేమో ఆయన వాళ్ళు ముందుగానే వెళ్ళిపోయిన పడవలో వాళ్ళకంటే ముందే ఆయన బేతొచ్చేసిండు ఆయన ఎందుకు రాలేడా ఆయన ఆత్మస్వరూపి ఆయన శరీరంలో ఉన్న ఆయనతో ఆత్మదేవుడే కాబట్టి సమస్తం సాధ్యం వాళ్ళకంటే ముందే వచ్చేసిండు అంటే ఆ రోజుల్లో షిప్స్ ఉన్నాయా అది అది వేసుకొని కొట్టుకుంటూ పోవాలి కదా పడవ మళ్ళీ ఎంత వాళ్ళు బయల్దేరి ఎన్ని గంటలైందో వాళ్ళకంటే ముందే వచ్చిండంటే ఆయన దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి అక్కడ మాకంటే ముందే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు మాకంటే ముందు ఎట్లెట్లు వచ్చినావు అప్పుడు అంటున్నాడు మీరు సూచనల గురించి నన్ను వెతుకుతున్నారా సూచనలు అన్నా లేక రొట్టె తినటం నన్ను వెతుకుతున్నారా నన్ను దేని మీరు వెతుకుతున్నారు అవి మీకు ఎందుకు ఆశ్చర్యం కలిగిస్తుంది నాకేం ఆశ్చర్యం కలిగించింది అంటున్నాడు అధ్యాయంలో ఇవేమి కూడా నాకు ఆశ్చర్యం కలిగించామంటుంది ఇవన్నీ అద్భుతాలు నెరవేరే టైంలో ఎందుకంటే ముందే చూసాను వీటిని కొన్ని వేల సంవత్సరాల క్రితమే సృష్టి ఆరంభానికి ముందే ఇవన్నీ జరుగుతాయని నా నేను నేను చూసుకున్నా కాబట్టి నాకు అవి నెరవేరే టైంలో ఏమి కూడా ఆశ్చర్యకరంగా ఉండవు నీకు నాకు ఆశ్చర్యకరంగా ఉంటాయి కానీ మనకు కూడా ఆశ్చర్యకరంగా ఉండవు ఎందుకంటే మన ప్రభుకి ఆశ్చర్యం లేనప్పుడు నీకెందుకు ఆశ్చర్యం ఉంటాయి అందుకే నీకు ఇవన్నీ చూపిస్తున్నాడు ఇంకా అవి నెరవేరినప్పుడు నువ్వు ఆశ్చర్యపడవు అవును ప్రభావా నన్ను ముందుగానే హెచ్చరించిన ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి ప్రవ్వా నీకు వదనాలు ప్రవ్వా అంటావు అంతేగా అయ్యో అని మనం ఏమనం ఇది మన ప్రభు వల్ల కలిగింది మన ప్రభు చేస్తున్నాడు అని మనము ధీమాగా ముందుకు వెళ్ళిపోతా ఉంటాం అని మన పని మనం ముగించుకోవాల కాబట్టి యోర్దను అన్నప్పుడు గొప్ప జనముకి సాదృశ్యము లెబనాన్ అన్నప్పుడు టేళ్లకు సర్పంలకు సాదృశ్యం కాబట్టి యోర్దను యొక్క మహా అరణ్యము పాడైపోయేను యుగ సమాప్తిలో ఆ రీతిగా తయారవుతారు నా దేవుడైన యహోవా సెలభించినదే మనగా వదకేర్పడిన గొరెల మందను మేపుము ప్రవక్త చెప్తున్నాడు వదకు ఏర్పడిన గొర్రెల మంద ఇది గొప్ప జనం అందరూ వధంపబడబోతున్నారు చూడండి గత ఐదారు సంవత్సరాల క్రితం దేవుడు మనకి బయలుపరచడం ఆరంభించాడు గొప్ప జనం అందరూ వర్ధించబడతారు ఈ రోజుకి డైరెక్ట్ గా చూపిస్తున్నాడు వాక్యాలు అంటే మనకు అప్పుడు చూపించలేదా అప్పుడు కూడా చూపించాడు కానీ ఇప్పుడు ఇంకా అనుమానించకుండా మనలో అటువంటి అనుమానం లేకుండా వీటిని చూపిస్తున్నాడు మనకి ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే నాకు పోయిన ఆదివారం నేను ఎక్కడ వెళ్ళలే ఇంటి దగ్గరనే కూర్చొని వాక్యాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా అవసరం నేను అనేక ప్రాంతాల్లో పోయి వాక్యాన్ని చెప్తున్నా కానీ నాకు కూడా నేర్చుకోవాలని ఆశ ఉంటుంది కదా మళ్ళీ నాకు ఎవరు చెప్పాలా మీకంటే సరే నేను ఇక్కడ వచ్చి నిలబడి నేనంతా ప్రిపేర్ మీకు చెప్తున్నా మళ్ళీ నాకు ఎవరు చెప్పాలా నాకు కూడా అవసరం కదా మళ్ళీ నాకు ఎవరున్నారు నాంతటి నేనే ప్రయాసపడాలంటే అది అసాధ్యం కదా ఆయన సన్నిధిలో కూర్చోవాలి కనిపెట్టాలా ఆయన నా తను మాట్లాడుతూ ఉంటాడు వాక్యాలు చెప్పేస్తుంటాడు దాన్ని నేను రాసుకోవాలా పాయింట్స్ రాసుకోవాలా క్రాస్ చెక్ చేసుకోవాలా ఇంకేమైనా వాక్యం సపోర్ట్ ఉందా దానికి ఇప్పుడు ఉదాహరణకి సంఘం అనేది ఎక్కడ లేదు నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎక్కడలేదు లేని వాక్యాలు మనుషులు స్వీకరిస్తూ ఉంటారు ఉన్న వాక్యాలు స్వీకరించారు అదే బలహీనత వాళ్ళ బలహీనత అందుకే వాళ్ళు ఆ రీతిగా కాల్చివేయబడబోతున్న విషయాన్ని జ్ఞాపం చేసిండ్రు ప్రభు నువ్వు పైకి భక్తి పరంలాగా సరిపోదు దీనికి హృదయంలో ఆయనకి నువ్వు చోటు ఇచ్చిన కాబట్టి వదకు ఏర్పడిన గొర్రెల మందను మేపుము ప్రవక్త చెప్తున్నాడు ఈ గొర్రెల మంద వదకు తయారు చేయబడింది ఏర్పడింది ఏర్పరచబడింది అంటే ఆల్రెడీ వాళ్ళు ముద్రించబడ్డరు సీల్ చేయబడ్డరు గుంపుగా విభజింపబడ్డరు వాళ్ళు ఆల్రెడీ వదకు ఏర్పరచబడినరు నువ్వు వాళ్ళని మేపం చూడండి ఇది జకరే కొరకు వాక్యమా లేక నీ కొరకు వాక్యమా నీకు నా చెప్పడ్డ వాక్యమా వదకు ఏర్పడిన గొర్రెలను మేపుము అంటే జకర్య చెప్తున్నాడు ప్రభు జకర్య వీళ్ళందరూ వదకు ఏర్పరచబడ్డ గొర్రెలు వీళ్ళకి నువ్వు వీళ్ళను మేపు అని చెప్తున్నప్పుడు అర్థమైంది జకర్య జీవితంలో అది నెరవేరింది మీరందరూ నశించబోతున్నారని హెచ్చరిస్తూ వాళ్ళకు వాక్యం చెప్పిండు మేపడం అంటే అదే అర్థం కదా తాజా మనని వాళ్ళకు అనుగ్రహించడం దేవుడు అనుగ్రహిస్తాడు మనం వాళ్ళకి మార్గం చూపించాలా యుగ సమాప్తికి వచ్చేటప్పటికీ నువ్వు జకరియాకి ప్రతినిధిలాగా ఉన్నావు జకరియా మన ప్రభుకి ప్రతినిధిలాగా ఉన్నావు ఆ టైంలో ఇప్పుడు మనము మన ప్రభుకి ప్రతినిధి లాగా ఉండి జకరియా లాగా మనం పాటించాల మన రోల్ మన మన నియమాన్ని పాటించాలా ఈ లోకంలో వదకు ఏర్పరచబడ్డ ఈ గొర్రెలకు గొర్రెలను మేపాలా ఎట్లా మేపుతో చెప్పు నిన్ను తగ్గించుకోవాలి నిన్ను నువ్వు చాలా కష్టం అనేకులు ఎందుకు అభ్యంతరపడతారు చివరి కాలంలో తెలుసా ఇందే విషయం 60 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ పోయి సేవ చేయాలంటే నువ్వు నా కార్ పంపిస్తాగా నేను రానంటాడు వాడు ఉపేక్షించుకోలేడు వాడు లైఫ్లో సేవకుడు నేను ఇంటికి వస్తే నాకు బిర్యానీ పెడతావా వాడు ఉపేక్షించుకోలేదు వాడి జీవితంలో నేను ఇంటికి వస్తే నువ్వు నాకు రొట్టె ఇవ్వకుండా నాకు కానుక ఇవ్వకుండా నేను వస్తాను అన్నవాడు ఉపేక్షించుకున్నవాడు అటువంటి సేవాకులు మనకు కనిపిస్తారు ఈరోజు నువ్వు లక్ష రూపాయలు ఇస్తానంటేనే గొప్ప సేవకులు ఈరోజు నేను వాళ్ళు రూమ్లకు నడిపిస్తారు నేను చెప్తున్నా గ్యారంటీగా అంటే నేను పేర్లు పెడతలేను కాబట్టి మీకు చెప్తున్నాను వాళ్ళ గురించి నేను ద్వేషిస్తలేను వాళ్ళని నేను ద్వేషిస్తలేదు వాళ్ళు ఆ రీతిగా ముద్రించబడ్డరు వాళ్ళు ఆ రీతిగా విభజింపబడ్డరు వాళ్ళు గుంపులు మనకు ప్రభు చూపిస్తాడు ఈ మూడు గుంపులు ఈ పదకొండవ అధ్యాయం అంతా వాటికి సంబంధించిన వాక్యమే ఆ మూడు గుంపులకు సంబంధించింది చాలా తేటగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆరంభం ఇస్తే పద్నాలుగవ అధ్యాయం వరకు మూడు గుంపులు ఇట్లా విభజింపబడతా ఉంటాయి విభజింపబడి చివరి పదమూడవ అధ్యాయంకి వచ్చేప్పటికీ మొదటి రెండు గుంపులు శాశ్వతంగా కట్ చేసి పడేస్తారు శాశ్వతంగా నరకానికి పంపిస్తాడు మూడవ గుంపుని అగ్ని గుంపులకి వెళ్ళి ఆ విషయం మనం పదమూడో అధ్యాయంలో వచ్చే వారం బహుశా అధ్యాయం ముగించవచ్చు మనం ఈ వాక్యాన్ని కాబట్టి ఇప్పుడు చూడండి వదకు ఏర్పరచబడ్డ గొడల మద్దను మేపు నీ సేవ జీవితం అది నువ్వు నేను నువ్వు ఉపేక్షించుకోక తప్పదు నేను చెప్తున్నాను ఇది చాలా కష్టతరమైనది సేవ ఎందుకంటే ఇక్కడనే నువ్వు లక్ష నాలుగు నాలుగు వేల గుంపులో ఉన్నావా లేదా తెలిసిపోతుంది ఎంత దూరం పోలన్నా డబ్బులతో కూడిన పని నువ్వు డబ్బులు ఖర్చు అవుతుంది నా హెల్త్ ఖర్చు అవుతుంది ఎందుకంటే భయంకరమైన కాలం చలికాలం కదా ఆ కాలం చలికాలం అందే కాకుండా మీరు ప్రార్థించుకోమని చెప్పింది కాబట్టి శ్రమాలు ఇప్పుడు వస్తాయేమో మనకు తెలియవు ఎందుకంటే ఆయన ముందుగానే హెచ్చరించిన పద్నాలుగు ఇరవై నాలుగు చలికాలంలో కానీ అది అయిందంటే విషదినమే కాని అది అయిందంటే చాలా భయంకరమైన వేదన కదా కానీ వదకు ఏర్పరచబడ్డ గొర్రెలు ఇవన్నీ అంటే ఆల్రెడీ చూడండి రెండు వేల ఆరు చెప్పబడ్డ ఈ ప్రవచనం వాళ్ళకు ఏర్పరచబడ్డ గొర్రలని నువ్వు మేపాల అంటే వాళ్ళు ఆల్రెడీ ముద్రించబడ్డ ప్రపంచమంతట గొప్ప జనం వాళ్ళందరూ మరణించబోతున్నారు పథస సాక్షులు కాబోతున్నారు ఆత్మలకు సంబంధించిన ప్రవచనం మనం మినిసలా వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు నాద సత్య ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉంటావు ఆగుసుమి కొంతకాలం ఎంతకాలం రెండు వేల పదహారు సంవత్సరాలు లేక సంవత్సరాలు లేక రెండు సంవత్సరాలు నాకు తెలియదు ఇంకా మనకు టైం ఇవి బాబిలోన్ క్యాలెండర్ క్యాలెండర్ కాబట్టి మనం దాన్ని పాటించాం మనం ఇంకొక ఇరవై సంవత్సరాలు లేక ఇంకొక నలభై సంవత్సరాలకి ఇది మొత్తం ముగిస్తుందేమో తెలియదు నీ కాలంలో ముగిస్తుందేమో కూడా తెలియదు మన కాలంలో ముగిస్తుందో తెలియదు లేక మన తర్వాత మన ఇంకొక తరం వస్తుంది వాళ్ళ టైంలో ముగిస్తుందేమో తెలియదు ఒక ఒక ఒక దేవుని భక్తులు అంటున్నాడు ట్వంటీ లోపల ప్రభు రావచ్చు అంటున్నాడు మన ఆయనకి ఏ రీతికి బయలుపరచబడిందో నాకు తెలియదు మనం ఆ డేట్స్ నిటించాం ఎందుకంటే అవి బాబిలోనియన్ క్యాలెండర్ అది దుష్టుని ప్రేరేపణ వలన కలిగిన క్యాలెండర్స్ అవి అందులో దేవుని యొక్క ఆత్మ లేదు ఆయన ఎందుకు పర్మిట్ చేసిండే మోసపుచ్చి వాడు ఇంకా మోసపోయేటట్టు ఆ క్యాలెండర్స్ పాటి పర్మి పర్మిట్ చేసిండు దాన్ని పాటించుకుంటా దాన్ని ప్రవచించుకుంటుంటాడు నేను చెప్తున్నాను ఎంతమంది గొప్ప సేవకులు ఆ క్యాలెండర్ ప్రకారంగా ప్ర అవి ఏమి నెరవేరలేదు ఇరవచ్చు వాళ్ళ ప్రవచనాలు ఏమి నెరవేరలేదు ఇరవచ్చు అవన్నీ అబద్ధాలు ఎందుకంటే నువ్వు ఆ క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని ప్రవచిస్తే నెరవేరవు ప్రభు దృష్టిలో పెట్టుకొని నువ్వు ప్రవచిస్తే ఆయన ఆత్మావేశం చేత నువ్వు ప్రే ప్రవచిస్తే అవి నెరవేరుతాయి కానీ ప్రార్థన చేస్తే ప్రవచనాలు కూడా నిరర్థకం అయిపోతాయి అని ప్రభు ఎన్నిసార్లు మనం చూపించింది వాక్యంలో మనము ఈ ప్రవచనాలు నెరవేరలా గొప్ప జనం సావాలని నేను ప్రార్థించలేదు మన సేవ అటువంటిది కానే కాదు వాళ్ళందరూ వదకు ఏర్పరచబడ్డ గొర్రెలు అని ఇంతక వాక్యం చెప్తున్నాడు ప్రవ్వాళ్ళు వధింపబడకుండా వాళ్ళు నిత్యం నీతపాటు తయారు చేయ ప్రవ్వా వాళ్ళ మీదకి మీక యొక్క పర్శుత్మను కుమరించి ప్రవ్వా అప్పుడు వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారు ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం పోయిన వారం నుంచి ప్రభు అని తనద మాట్లాడుతున్నాడు గొప్ప జనం మీదకి పరశురాత్మ కడవరి వర్షం కుమరించబడితే వాళ్ళు సత్యంలోకి వస్తారు ఇవి తేటగా వాళ్ళకు కనిపిస్తాయి లేకపోతే అంతవరకు యుగ దేవత గుడితనం కల్పిస్తుంది కేవలం శారీరకమైన ఇసల కాదు ఆత్మే ఇసలుగా అనుకొని అనబడుతున్న క్రైస్తవులు కూడా శరీరకంగా ఇసలుగా తయారవుతున్నారు అంటే ఆత్మీయంగా ఆరంభించిన వాళ్ళు శరీరకంగా తయారైతే శారీరకంగా పుట్టిన మనము ఆత్మీయంలోకి పోయి మళ్ళీ తిరిగి శరీరానికి వస్తున్నాం మనం రివర్స్ పాటిస్తున్నాం రోల్ అందుకే పౌల్ అంటాడు మీరు ఆత్మలో జన్మించి శరీరంలో పరిపక్వం చెందుతారా ఆత్మలో జన్మించిన వాడు ఆత్మలోనే పరిపక్వం చెందాలి సంపూర్ణంగా తయారు కావాలి కదా ఓ అవివేకులైన గళితులారా ఎవడు మిమ్మల్ని భ్రమపరచను ఎవడు మిమ్మల్ని మోసపరచను మీరు ఆత్మలో అంటే రక్షణ అనుభవంలోకి వచ్చినాక ఆత్మలోనే సంపూర్ణంగా ఎదగాల పరిపక్వం చెందాలంటే పర్ఫెక్ట్ కావాలా తెలుగు పదం పరిపక్వం అంటే పర్ఫెక్ట్ ఆయన ఆత్మలో పర్ఫెక్ట్ కావాల్సింది పోయి మీరు శరీరంలో పర్ఫెక్ట్ అవుతున్నారు ఈ లోకంలో పర్ఫెక్ట్ అవుతున్నారు ఈ లోకంలో ఏదో సాధించుకుంటున్నారు హయ్యెస్ట్ పొజిషన్స్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ హయెస్ట్ స్థితులు అన్ని హైయెస్ట్ అథారిటీ హైయెస్ట్ పవర్స్ పొజిషన్స్ సంపాదించుకుంటున్నారు హైయెస్ట్ ఇన్కమ్స్ సంపాదించుకుంటున్నారు అది వేస్ట్ అంటున్నారు అది మోసపోయిన జీవితం అంటున్నాడు అనేసి మనం ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పలే నీకు ఉద్యోగం అవసరం నీకు చదువు అవసరం నీకు నీ కుటుంబాన్ని పోషించుకోవాలా నీ పిల్లలను భార్య భర్తను పోషించుకోవాలా ఇవి చాలా అవసరం అవి బాధ్యతలు కాబట్టి కానీ నీ హృదయం ఎక్కడుంది వాటి మీద ఉందా నీ ప్రభువు మీద ఉందా అందుకే ధనవంతుడైన యవనసం గురించి మాట్లాడుతూ నీకు ఒకటే కొద్దు నేను చిన్నప్పటి నుంచి అన్ని చెప్తున్నావు మంచిగా ఉంది నీకు ఒకటే కొద్దు ఉంది ఏంది నీకున్న ఆస్తిని అంతా బిదలకి ఇచ్చేసి అంతా అన్నాడు కొంత అనలే నీకున్న ఆస్తిని అంతా బిదలికి ఇచ్చేసి నన్ను వెంబడించడు అంటే ఏంటంటే నువ్వు నన్ను ఎప్పుడు వెంబడించలే చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు వెంబడించలే నీకు అంత ఆస్తి నీకు ధన సమృద్ధి ఇచ్చినా ధాన్య సమృద్ధి ఇచ్చిన అన్ని ఇచ్చినా నువ్వు నన్ను ఎప్పుడు వెంబడించలే ఇప్పుడన్నా వెంబడించు అప్పుడు చివరి అవకాశం కూడా మీకు ఒక విషయం చెప్పేసి ఈ వాక్యను ఈరోజు కంప్లీట్ చేయండి నాకు తెలుసు ఈరోజు కాదు ఇది అధ్యయనం వాడు అనుమానించండు ప్రభుని అంతవరకు మన ప్రభు చేసిన అద్భుతాలు చూసిండు మన ప్రభు చెప్తున్న వాక్యాలు విన్నాడు వాడి గొప్పతనం చూపించుకోనికి ప్రయత్నించండు వాడు ఎంత నీతిమంతుడో చూపించుకోనికి ప్రయత్నించండు వేసధారకుండా బయటపడేండు కానీ ఈయన చెప్పేది నిజమా కాదా ఈయనను మెంబరిస్తే నాకేమొస్తుంది అని అనుమానించి అద్లేషిండు మీకు ఒక విషయం నేను ఈరోజు వాక్యాన్ని ముగిస్తా బాప్తిజం ఇచ్చి యూహాను గురించి ప్రభు మాట అంటాడు ఒళ్ళు జల్లరించింది నా కాదు వినంగానే చూడండి ఒకసారి బాప్తిజం ఇచ్చే యూహాను తన గొప్పతనాన్ని పోగొట్టుకున్న అనుంది వాక్యం మత్తయ్యసువార్తలో ఎందుకు పదకొండవ అధ్యాయం మత్తవార్త పదకొండవ అధ్యాయం మీరు బాగా అర్థం చేసుకోండి మత్తయ్యసువార్త నాలుగవ అధ్యాయంలోనా ఎక్కడ చూస్తాం మనం బాప్తిజం వ్యూహాను సేవా జీవితం గురించి మూడవ అధ్యాయంలో మత్తయ్య సువార్త మూడవ అధ్యాయంలో ఆయన సేవ ఆరంభం అంటే అప్పటికే ముప్పై సంవత్సరాలు ఆయన అరణ్యంలో జీవించాయి చర్మం ధరించుకొని తేనె మెడతలని తిన్నవాడు ఆయన జీవన విధానం అట్లుండే అంటే అంతగా తగ్గించుకున్నవాడు ఆడంబరంగా జీవించలే మీరు ఆయన తేనె మిడతలు తింటే బ్రదర్ మల్టీవిటమిన్స్ ఎట్లొస్తే బాడీలో ఈరోజు ఒక బ్రదర్ ఫోన్ చేసి బ్రదర్ నాకు ఊటే వీక్నెస్ అనిపిస్తుంది బ్రదర్ అంటే నేను నువ్వు కూడా తేనె మిడతలు తినలేదేమో ఆయనకేం వీక్నెస్ లేవే ముప్పై సంవత్సరములు సలికి వర్షానికి ఎండకి ఆ చర్మం వేసుకొని తిరిగిండు అరణ్యంలో ముప్పై సంవత్సరాల తర్వాత సిటీకి వచ్చాడు ఫస్ట్ టైం ప్రవచి అంటే ముప్పై సంవత్సరాలు ప్రవచారు చేశాడు ప్రార్థనలో ముప్పై సంవత్సరంలో అరణ్యంలో తయారయ్యి ముప్పై సంవత్సరాల తర్వాత సిటీకి వచ్చి ఆయన సేవ ఆరంభించాడు పర్లోక రాజ్యము ఆరవమైందని స్టార్ట్ చేసి అంత గొప్ప సేవ కూడా కనిపించలేదు నాకు అంతవరకు పర్లోక రాజ్యాన్ని ఆరంభించిన వాడే ఆయన అంతకుముందు మనకు ఎక్కడ కనిపించదు పర్లోక రాజ్యము సమీపించింది అని ఆరంభించిన సేవకులో గొప్ప సేవకుడు ఆయన అందుకే మత్స్య సువార్త పదమూడవ అంటే మత్స్య సువార్త మూడవ అధ్యాయంలో ఆయన సేవ చేస్తూ మన ప్రభుకి బాప్సం కదా ముప్పై మూడో కదా బాప్సం ఇస్తేప్పుడు ఏమన్నాడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆరంభించిండు అంటే ఆయన నమ్మిండు మన ప్రభుని ఈయననే మెస్ అని నమ్మిండు సడన్లీ ఆ నమకం ఏమైంది పదకొండవ అధ్యాయకు వచ్చేటప్పటికి ఆయన అనుమానించింది మన ప్రభుని చోటు పదకొండవ వర్షంలో యేసు తన 12 మంది శిష్యులను శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారిని వారి పట్టణంలో బోధించుటకు ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయేను క్రీస్తు చే కార్యములను గూర్చి యోహాను చెరసలలో విని బాగా అర్థం లోకా పాపంలో మోసుకుని దేవుని గొరపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన దేవుని గొరపిల్ల దేవుని కుమారుడు అని సాక్ష్యం ఆయన చెప్పుల వార విపుటకు నేను యోగుడని కాను అని సాక్ష్యమిస్తూ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని సాక్ష్యం ఇచ్చి నేను మీకు నీలలో బాప్సవిస్తున్నా గాని ఆయన మీకు ఆత్మతోనూ అగ్నిలోను బాప్ ఇచ్చును అని ఆయన గురించి అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన వాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నా చూడు క్రీస్తు చే కార్యములను కూర్చి యోహాను చెరసలలో విని రాబవు అడవు నీవెనా ఎందుకు వచ్చింది అనుమానమని అంతకుముందు అనుమానం లేదు ఇది నాకు ఆదివారం బయలుపరచబడ్డప్పుడు నేను మొత్తం డిస్టర్బ్ అయిపోయాను ఆ రోజు అంతా ఎంత డిస్టర్బ్ అయినానంటే యోహాన్ లాంటి వాడు ఎందుకు అనుమానించాడు అనుమానించడం వల్ల ఏం జరిగిందో కింద ఉంది యోహాన్ నేను ఎప్పుడు అంతగా ధ్యానించలేదు ఆ వాక్యాన్ని అందుకే కావచ్చు ఆదివారం నన్ను ఒక చర్చలో పిలిస్తే కూడా నేను పోలే బహుశా నాకు ఆ లెస్ నేర్పడం కోరికేదేమో నన్ను అనిపించలేదు మీరు నేను అనుకోవచ్చు వాళ్ళ అనవసరంగా నన్ను చర్చకు పిలిచి నేను పోలేదే నేను వాక్యం చెప్పలేదే ఒకవేళ వాక్యం చెప్పింటే కొంతమంది రక్షణలోకి వచ్చటంలేమో కొంతమంది అయినా విడుదల ముందటేమో అని నేను అట్లా అనుకుంటున్నాను కానీ ఫస్ట్ పాయింట్ నువ్వు సిద్ధపడకుండా నువ్వు దాని ఆలోచిస్తున్నావు ఈ విషయం బాగా అర్థం మనం ఎంతగా సేవ చేయాలనుకుంటున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నావా నా ఎంతకొచ్చి నా దగ్గర నేర్చుకుని నా కాడి మోండి అన్నాడు కాబట్టి రాబోవు వాడవు నీవెనా అంటే రాబో మెస్సయవు నీవెనా అని ఎందుకు ఆయనకు అనుమానం వచ్చింది మేము మరి కొరకు కనిపెట్టవాలేనా నువ్వు బాప్సం ఇచ్చినవు ఆయన అగ్నిలో అభిషేకం ఇస్తానని చెప్పినవు అన్నిటికంటే మిచ్చినది పైనుంచి పర్షప దిగడం నువ్వు కళ్ళారీసినవు చూసి కూడా నువ్వు ఆయన అనుమానించినవు అనుమానించడం వల్ల ఏం జరుగుతుంది త్వరగా ఇక్కడ నేను వాక్యం ముగిస్తే ఇంకా ముందుకు వెళ్ళను నేను అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను ఆయనకు అనుమానము శిష్యులకు అనుమానం వచ్చినట్టు చేసి చూడండి ద్వారా పది మందికి అనుమానం వస్తుంది నీ పక్కనంతే నీ సేవ జీవితం అంతే నువ్వు సేవకు నువ్వు వెండి అనుమానిస్తావు వాక్యాన్ని నీకు బయలుపరచబడ్డ వాక్యాన్ని ఎందుకు అనుమానిస్తావు నువ్వు అనుమానిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అనుమానం రోగం అంటుకుంటది అదొక స్పిరిట్ కదా ఒక ఆత్మ కదా మోసపుచ్చ ఆత్మ అది బాప్తిజం ఇచ్చి వ్యూహాన్నే పట్టేసిందే అంటే చెరసలలో వేయబడ్డప్పుడు ఆయన అనుకున్నాము నేను నిజంగా దేవుని ప్రవక్తనైతే మళ్ళీ నన్ను ఎందుకు దేవుడు వదిలేసిండు చెరసలలో నేను ఎందుకు హెరోదు అప్పగించిండు ఆయనకు దెలం గుడి ఆయన తెలియదు అది చెరసల లేచిండు విడిపిస్తడమే దేవుడు అనుకుంటుండే సాగుబోతుందో తెలియదు ఆయన స్థిరఛేదనం చేయబడుతుంది తెలియదు ఉపారీత గొప్ప జనం సాదృశ్యంగా ఆయన పడిపోతే ఎవరు అంటే పడిపోవడం కదా నువ్వు సత్యంలో నుంచి పడిపోతే అంటే అనుమానంలో జయజారిపోతే నీ శిరఛేదనం చేయబడుతుంది గొప్ప జనం అందరు హత సాక్షులు అన్న విషయానికి సాదృశ్యంగా ఉన్నాడు ఈయన ఎందుకంటే మనం దాప్శంద్యోహాన్ గురించి ఎప్పుడు ధ్యానించాం ఎక్కువ చాలా ఆయన గురించి భాగ్యం ధ్యానించడం గాని ఈయన ప్రవక్తలు అందరిలోకి గొప్ప ప్రవక్త అని మన ప్రభు సాక్షి చూడండి ఇక్కడ అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను యేసు వారిని చూచి ఇప్పుడు మాట్లాడుతున్నాడు శిష్యులతో మాట్లాడుతుండేమని బాప్తి యోహన్ శిష్యులతో మాట్లాడుతున్న నాలుగవ వచనంలో మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహాను నాకు తెలుపుడి ఎందుకు అనుమానిస్తున్నాడు ఆయన ఆయనకు చెప్పండి మీరేం చూసి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటి వారు నడుచుచున్నారు కుషిరోగుల రోగులు శుద్ధు లాగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు పీతలకు సువార్త ప్రకటించబడిచినది మరియు చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు అనుమానిస్తున్నారు మీరు శిష్య యోహాను గురించి మాట్లాడుతున్నాడు తన శిష్య గురించి మాట్లాడుతున్నాడు మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను ఆయన ధన్యత పోగొట్టుకున్నాడు ఈ వాక్యంలో నా విషయమై అభ్యంతర వాడు ధన్యుడు ఎందుకు నువ్వు అభ్యంతరపడ్డావు నన్ను నాకు నువ్వు బాప్సం ఇచ్చినవు నీకు అటువంటి స్పెషల్ ఆధిక్యత తండ్రి నీకు మన ప్రభుకి బాప్సం ఇవ్వడం అంటే ఎంత గొప్పవాడో ఊహించుకోడు నువ్వు అర్థమవుతుందా నేను చెప్పే వాక్యం అంత గొప్ప సృష్టికర్తకి బాప్సం ఇవ్వడం అంటే ఎంత ధన్యమైన జీవం కదా వ్యోహన్ భక్తునికి కానీ ఆ ధనియత పొగట్టుకున్నాడు అనుమానించి మనము శ్రమలలో వచ్చినప్పుడు కసలు వచ్చినప్పుడు నీ శరీరంలో రోగం ఉన్నప్పుడు నువ్వు అనుమానిస్తావు అది నేను కళ్ళార చూస్తున్నాను ఎంతో మంది జీవితాలలో చూస్తున్నాను నేను కూడా ఒకప్పుడు అనుమానించిన వాడిని కానీ నేను ఇంకా అనుమానించాను ఎందుకంటే ఇవన్నీ చూపించినప్పుడు ఇవన్నీ విషయాలు బయలుపరిచినప్పుడు మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు చేసాడు దేవుడు అవి ఎందుకు మనం అవన్నీ మనం మర్చిపోతున్నాం కనీసం త్రీ టైమ్స్ నేను చనిపోయేవాడిని నా లైఫ్లో మృత్యు నోట్లకు పోయి బయటికి తీసుకొచ్చాను దేవుడు నన్ను అవన్నీ నేను కళ్ళారా చూసినవని అనుభవపూర్వకంగా పోయినాన్ని అనుమానిస్తాను శర్రమంత రోగాలతో నిండిన శర్రాన్ని స్వస్థపరిచినవాడు ఇంకెందుకు అనుమానిస్తాను నేను ఓ నెల రోజులు హాస్పిటల్ ఉంటే నువ్వు అనుమానిస్తావా ఒక రెండు రోజులు హాస్పిటల్ ఉంటే అనుమానిస్తావా రెండు రోజులు రోగం ఉంటే అనుమానిస్తావా ఏమైపోతుందో నా ప్రభుకి చేత కాదా సృష్టికర్తకి సాధ్యం కాదా ఈ అనుమానాలతో నీ సేవా జీవితము ధనియత నుంచి కింది పడిపోతున్నాడు జీవితానికి మనం దిగజారిపోతున్నాం లెబనానికి అప్పగిస్తుండే దేవుడు సైతానికి అప్పగిస్తుండ్రు తేళ్లకు అప్పగిస్తుండే మన జీవితాలు మనం అట్లా అప్పగించబడదంటే మనము అనుమానించొద్దు ప్రవ్వా నేను నేను అనుమానించకుండా నాకు సహాయపడు ప్రవ్వా అన్న ప్రార్థనకు అవసరం ఈరోజు ప్రవ్వా ఈరోజు నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను అనుమానించొద్దు ఇది అవుతుందా కాదా అని నేను అనుమానించొద్దు ఇది యోహో వాళ్ళ కలియను నా ప్రభు అందరికంటే నాకు గొప్ప చాలా ఇష్టకరమైన దేవుని బిడలలో ఎవరంటే శత్రఘ్ మిశగా అభ్యర్థగోలు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా ప్రభు ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించ సమర్థుడు అంటే వాళ్ళకు అనుమానం లేదు ప్రభు గురించి మా దేవుడు అగ్నిగుండల నుంచి మమ్మల్ని తప్పించే సమర్థత కలిగినవాడు ఒకవేళ తప్పించకపోయినా కాని మేము అనుమానించం అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు వాక్యం ఒకవేళ మేము నిన్న సచ్చిన మేం మట్టుకు మా ప్రభుని విడిచిపెట్టం మేము అనుమానించం అభ్యంతరపడడం అంటే అదే అభ్యంతరపడడం అంటే అనుమానించడం ఇది నిజమా కాదా ఇది నిజమా కాదా ఇది నిజమా కాదా వాక్యం చూపిస్తే కూడా ఎందుకు అనుమానిస్తాం మరియు నా విషయమై ముఖ్యంగా ఆయన గురించి మాట్లాడుతాడు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు నీకు ధన్యత కావాలన్నా ఇంకా ఎట్టి పరిస్థితి ఆయన మన మధ్యలో క్షణంలో ఉన్నాడు ఆయన నమ్మగలవా నేను ఎప్పుడు నమ్ముతా ఒక్కసారి మోకలున్నట్టే నా పక్కన చిన్నాడు అంతే ఇంకా నేను అనుమానించను ఇంకొంత బలంగా ఆత్మ నాకు తెలిసిపోతుంది రెక్కలు వినిపిస్తాయి అంటే దూతలున్నట్టు వినిపిస్తుంది లేక మనుషులు జరుగుతున్నట్టు వినిపిస్తుంది నాకు తెలిసిపోతుంటుంది ఉన్నాడు ఖచ్చితంగా నేను ఇంకా అనుమానించను అనేసి నేను కళ్ళు తీసి నేను చూడ అవసరం లేదు నాకు ఎందుకంటే ఆయనని మనం కళ్ళతారు చూడలేదు ఎందుకంటే నన్ను చూసి ఎవడు బ్రతకలేదు మోసే అంటాడు ఆయన దహించి అగ్ని ఎట్లా చూస్తావు కాలిపోతావు ఆయన ఆయన ఆయనని చూస్తే మనం కాలిపోతాం ఆయన అగ్ని సూర్యుని చూడగల రడవడన్నా సూర్యుని దగ్గర పోగలు అడవడన్నా ఎవడు పోలేడు కాలిపోతాడు మళ్ళీ సృష్టి సూర్యుని సృష్టించిన అంటే ఇంకెంత పవర్ఫుల్ ఊహించుకోవాలి మనం అదే అదొక చిహ్న పరంగా చూపించాడు మన సూర్యుని బెట్టి కాబట్టి ఆయన అగ్ని ఆయన ఆయనని మనం చూడలేం ఆయన సన్నిధిలో మనం కాల్చివే పడతాం అందుకే బలిపీఠము మీద ఉన్న బలి పశువుకు సంబంధించిన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు కొంతకాలం క్రిందట నీ జీవితము బలి జీవితం నువ్వు ఆల్రెడీ చచ్చిపోయిన వాడికి సాదృశ్యం నువ్వు చచ్చిపోయిన వాడవు లోకం దృష్టిలో చచ్చిపోయిన వాడవు ఆయనలో జీవిస్తున్నావు చచ్చిపోయిన బలి పశువుకి సాదృష్టం నువ్వు కాబట్టి నీకు ఏమి లోకం నేను ఈ లోకం స్పందించదు అది ఎంత స్టిములేట్ చేసినా నువ్వు బ్రతకవు నీ లోకపు ఏ కోరికలు నీ మీదకి వచ్చి పడినా నువ్వు ఉద్రేకపడవు నువ్వు ఉప్పొంగవు ఎందుకంటే నేను చచ్చిపోయేవాడి నాకేం పనికొస్తే బిర్యానీ చూస్తే నేనేం లేసి పరిగెత్తను అసలు బిర్యానీ అంటే నాకు ఇష్టం ఉండదు అది చాలా డేంజరస్ ఫుడ్ అది లాట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది గీ ఉంటుంది అవన్నీ బాడీలకు పోయినప్పుడు ఏమవుతుంది బాడీ నీ ఇంటర్నల్ ఆర్గన్స్ దాన్ని డైజేషన్ ఎంతగానైనా ప్రయాసపడతా ఉంటాయి నువ్వు సాధు సాదు సాధు ఆహారం పొందుకోవాలనేసి ఆది కాండ మొదట క్లియర్ గా చెప్పబడింది విత్తనములను పూర్వ మొక్కలను నీకు ఆహారం ఇచ్చిన అంటాడు విత్తనంలేం తింటావు నువ్వు మనం ఒక పప్పు దినుసులు బియ్యము గోధుమలు తప్ప ఏం మనం అవే నా విత్తనములు మరియు నా విషయమై అభ్యంతర పొరు వాడు అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను వారు వెళ్ళిపోవచ్చుండగా చూడండి వాళ్ళకి అనుమానం వచ్చిందా సారి ప్రవ్వా అని చెప్పాల్సింది పోయి మమ్మల్ని క్షమించండినైనా అని చెప్పాల్సింది భయ్ వాళ్ళు వాపస్ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏమర్థమైందో నాకు అర్థం కాదు శిష్యులకి యేసు యోహాను గూర్చి ఇప్పుడు చూడండి ఈ వాక్యం యోహనును గూర్చి జన సమూహంతో చెప్పసాగెను యోహన్ గురించి మాట్లాడుతున్నాడు సాక్ష్యం ఏమని మాట్లాడుతున్నాడు చూడండి మీరేమి చూచుటకు అరణ్యలోనికి వెళ్లితేరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడా వెళ్లి తెరి సన్నప్పు బట్టలు ధరించుకున్న మనిషినా ఈ మనిషి గాలికి ఇటు అటు కొట్టబడే రెల్లులాగా ఉన్నాడా వ్యూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు గాలి మీకు తెలుసా పైరు ఊర్లలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది పైరు అంటే ఏందో వరి పొలం వారి పంట వేసినప్పుడు అవి పెద్దగా అయినప్పుడు గాలి ఎట్టు విసిరితే అట్ట ఇటు నుంచి గాలి విసిరితే అటు పండుకుంటాయి అటు నుంచి విసిరితే ఎటు పండుకుంటాయి అవి రెల్లొటర్ పట్టింది సన్న తీగల్ గాలి ఎటు విసిరితే అటు పడతాయి అవి అభ్యంతర పడేవాడు అట్లుంటాడు చెత్త గాలి ఎట్టు విసిరితే అటు పోతుంది అది మళ్ళీ ఇటు విసిరితే ఎట్టు వస్తుంది చెత్త సాదృశ్యం నీ జీవితం చెత్తగా కావద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రు ప్రభు అనుమానించేవాడు చెత్తలాగా ఎగిరిపోతాడంట యాకోబు పత్రికలో చూస్తాం గాలికి ఎగురు చెత్త వలె తయారైతారు వాళ్ళు అభ్యంతర పడేవాడు నువ్వు అభ్యంతర వాక్యాల విషయంలో నాకు అనుమానం రాదు అందుకే చాలా ఆసక్తి ఎందుకంటే ఇవి తప్ప ఇంకా నాకేం లేదు నా ప్రభు గురించి ధ్యానించాలంటే ఆయన నేను ముఖాముఖిగా చూస్తా ఒక రోజు కానీ ఆయన వచ్చేంత ఆయనని పరోక్షంగా చూడాలంటే ఇది ఒకటే మార్గం నాకు నేను అనుమానించలేదు ఆయన దర్శనం చూసిన వాడిని వెనకడికి కళలు కన్నవాడిని వెనక్కి ఇప్పుడు వాటిని నేను ప్రాధాన్యత ఇస్తలేను ఎందుకంటే ఆయన నేను నేను డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నా ఇంకెందుకు నా కావన్నీ నేను చూసినా ఆయన శిల్వ మీద శ్రమ అనుభవిస్తున్న దర్శనాన్ని చూసినాను కొన్ని సంవత్సరాల క్రితం ఆయన సింహాసనం మీద ఉండడం నేను చూసిన పరలోకంలో తిరిగిన దర్శనాలు అని అవన్నీ నేను మీకు ఎప్పుడు చెప్పాను ఎందుకంటే నేనే గొప్పననే సెగరేసుపనీ కాదు మిమ్మల్ని అను చూసి గొప్ప సేవకుడు అని చెప్పడానికి కూడా నేను అవకాశం ఇవ్వను మీకు అవన్నీ అనుభవాలు నాకు అయినాయి కానీ వాటన్నిటికంటే ముఖ్యం ఇక్కడ ఉంది అక్కడ నేను మోసపోవచ్చు ఆ దర్శన రూపకంగా ఆ కల రూపకంగా నేను ఇక్కడ మోసపోవడానికి వెళ్లేదు అందుకే లేఖలను పరిశోధించలేదా మీరు చదవలేదా మొదట ఏం రాయబడిందా మీకు తెలియదా మీరు ధ్యానించలేదా అని ఎందుకు హెచ్చరించిందంటే ఇది చూడమని ఇది పక్కకు పెట్టేసి గంటలు గంటలు దర్శనం చేస్తుంటారు అది తప్పు అవి పాత నిబంధన కాలంలో వాళ్ళకి దర్శనం ఇచ్చింది ఎందుకంటే వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం సంపూర్ణంగా తయారు కాబట్టి మోసే రచించిన ఐదు పుస్తకాలే ఉండే వాళ్ళకి కాలంకి ఏముంది ఏం లేకుండే ఆ ఐదు పుస్తకాలు తప్ప ఏం లేకుండే వాళ్ళకి దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇవన్నీ రాయబడ్డే పుస్తకాలు మన దగ్గరకు వచ్చేప్పటికీ సంపూర్ణంగా అమర్చబడి కుదిర్చబడి మనకు అనుగ్రహించబడింది అని మనం ఈ రీతిగానే చూడాలనే విషయం కానీ నీ ధన్యతను పోగొట్టుకోవద్దన్న విషయాన్ని ఆయన ఎంతగానో వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధపడుతున్నాడు ఆయనకి డౌట్ వచ్చింది నా మీద ఆయన్ని వెంబడించిన ఈ విషయాలకు కూడా డౌట్ వచ్చింది అని ఎంతగానో దుఃఖపడుతూ ఈ చెప్పబడ్డ వాక్యం ఆయన హృదయాన్ని మీరు పరిశీలించుకోండి ఎంత బాధ ఉంటే ఈ విషయం చెప్తాడు వారు వెళ్ళిపోచుండగా ఒక స్థలంలో అదంటాడు వారందరూ వెళ్ళిపోతుంటే అందరు విర్చి విడిచి వెళ్ళిపోయినారు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అన్నాడు శిష్యులతో అంటే ఆయన బాధ ఎంత ఉందో అర్థం చేసుకోండి ఈ రోజు గొప్ప జనం స్థితి అదే వాళ్ళందరూ నన్ను వెళ్ళిపోతున్నారు మీరేమో శిష్యుల్లాగా ఆయన పక్కన నిలబడ్డారు లక్ష నెల పద్నాలుగు మంది మీరు వెళ్ళిపోతారా మీలో కూడా అభ్యంతరం వస్తుందేమో ఇక మీదట అందుకే బహుశా ఈ వాక్యాన్ని ఈరోజు మీకు హెచ్చరికలాగా చూపిస్తుంటే ఈ వారం తర్వాత బహుశా మీకు అభ్యంతరాలు వస్తాయేమో వస్తే మీరు బాప్తిజం ఇచ్చి యోహన్ లాగా తేలైతారా చూడండి వాక్యను ముగిస్తున్నా ఇప్పుడు వారు వెళ్ళిపోచుండగా యేసు యోహనను గుర్చి జన సమూహంతో ఇలాగో చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యనికి వెలితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్లితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నప్పు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో నుందురు కదా మరి ఏమి చూడ చూడవెళ్తేరి ప్రవక్తనా అవును కాని ప్రవక్త కంటే గొప్పవాణిని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఎవరు గొప్పవారు ప్రవక్త కంటే వేసినావు కరెక్టే వేసినవు ఖచ్చితంగా గొప్పవాడే ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి వ్రాయబడను అతడే యోహాను ఈ యోహాను ఇప్పుడు చూడండి పదకొండవ స్త్రీలు కలిగిన వారిలో బాప్తిజం ఇచ్చే కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఆయన గురించి చెప్తుండే ఎంత గొప్ప ప్రవక్తనో ఎంత గొప్పవాడో సృష్టిలో అందరికంటే గొప్పవాడు బాప్సమితి వ్యూహానం చెప్తున్నాడు ఎందుకంటే మన ప్రభు మార్గాన్ని స్థితపరసాడు అంటే రాజ్యం పర్లోక రాజ్యాన్ని ఓపెన్ చేసినవాడు ఆయన అంత స్పెషల్ ఆధిక్యత ప్రభు అనికి ఇచ్చాడు కానీ ఏం జరిగింది చూడండి ఇప్పుడు గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మిగతా చెప్పుచున్నాను అయినను పర్లోక రాజ్యంలో అల్పులైన అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు అతని కంటే గొప్పవాడు కాబట్టి పర్ణగ రాజ్యంలో బాప్తిసం కంటే గొప్పవాడు ఉంటారు గొప్పవాన్లు ఉంటారు అని వాక్యం చెప్తుంది ఆయన చెప్పి ఆయన ఉత్తగా చెప్పాడు ఆ వాక్యం బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎప్పుడైతే అనుమానించడో మన ప్రభుని ఆయన గొప్పతనం బొగొట్టుకున్నాడు యుగ సమాప్తిలో సేవకులు అందరూ అట్లనే నువ్వు నేను అట్లా తయారుగా ఉండాలంటే ఈ రోజు నుంచి నీ ఉపాస ప్రార్థన అట్లు ఈ రోజు నుంచి నీ ప్రార్థాన జీవితం అట్లా ఉండాలా ప్రవ్వా నువ్వు ఇచ్చిన ఈ ధన్యత నుంచి నేను పోగొట్టు నేను పోగొట్టుకోవద్దు ప్రవ్వా నాకు ఈ ధన్యత ఇట్లనే ఉండని ప్రవ్వా నేనేమైనా ప్రవ్వా నిన్నే సేవిస్తాను నాకేమున్నా ప్రవ్వా నీకే సమర్పిస్తా అని నేను పాట పాడుతున్నాను కానీ దాన్ని తగినట్లు నేను జీవించాలా నిన్ను నువ్వు అర్థం అదే తగ్గించుకోవడం అంటే పర్ణగరాజ్యంలో తను తను తగ్గించుకునేవాడు గొప్పవాడు అన్నాడు మాలో ఎవడు గొప్పవాడు అంటే తను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు అందరికంటే తగ్గించుకున్నాడు అందరికంటే నేను చిన్నవాణ్ణి అందరికంటే నేను యోగ్యత లేని వాడిని పావులు అంటాడు కదా పన్నెండు మంది శిష్యులలో నేను శిష్యునిగా ఎంచబడను ఎప్పటికి కూడా అంటాడు వాళ్ళలో వాళ్ళకున్నంత ఆగే ఆధిక్యత నాకు ఎప్పుడు వద్ద అంటాడు కానీ పన్నెండు మంది కంటే గొప్ప సేవ చేసింది ఆయన ఒకటే వాళ్ళు చీట్లు వేసి మతియాస్ని శిష్యునిగా తయారు చేసుకున్నారు కానీ దేవుని దృష్టిలో పౌలు రావాల్సింది పదకొండు పన్నెండో వాడు ఇస్కరియుద్ధ పౌలు రావాలా కానీ వాళ్ళు ఏం చేశారు దేవుని ముందే ఆయన ఎన్నుకున్నాడు కానీ దేవుడు అడ్డగించాలి ఎందుకంటే కృత కాలంలో ఆయన రాజ్య విస్తరణ కొరకు సువార్త ప్రకటించడం కొరకు అవన్నింటినీ పర్మిట్ చేసేసాడు కసి చేత అంటే పౌన్ అంటాడు ఎట్లయినా సువార్త ప్రకటించబడాల ఆ రీతిగా ప్రకటించబడాలి ఎందుకు విభజిం సంఘాలు ఎందుకు విభజింపబడుతున్నాయి ఒక సంఘములకి వెళ్ళి చిన్న గుంపు వచ్చి ఇంకొక సంఘం పెట్టుకుంటుంది నువ్వు తప్పు చేసినవరా అంటే వాడు ఎలగొట్టిండు వాడు బయట పోయి ఇంకొక సంఘం పెట్టుకుంటు ఆ రీతిగా పర్మిట్ చేసిన దేవుడు ఎందుకంటే సంఘంలో ప్రపంచంలో సువార్త విస్తరించబడాలి సువార్త ప్రకటించవల్ల కాబట్టి లేకుంటే ఎర్సులేం ఒకటే మందిరం ఉండేది ఈ రోజు కూడా అందరు అక్కడికి పెట్టరు లేకపోతే అంత్యోకకి ఎందుకు వచ్చింది రెండవ సంఘం అనిల సంఘం ఫస్ట్ అనిల సంఘం అంత్యోకలో వచ్చింది అక్కడ నుంచి తర్వాత రోమా హెబ్రి కొరెంతి తెసలోనికా ఫిలజెల్ఫీ అవన్నీ వచ్చేసినాయి ఆయన హృదయంలో ఎంత వేదన ఉంటే ఈ వాక్యాన్ని చెప్తాడు బాప్తిజం యోహాను తన శిష్యులు ఎట్లా పోగొట్టుకున్నారు వాళ్ళ ఆధిక్యత యుగ సమాప్తిలో దేవుని సేవకులు మంచి మంచి సేవకులు అద్భుతాలు చేసిన సేవకులు అయన అంటున్నాడు మీరు అనే అరణ్యంలో ఉత్తగనే పోయినారు ఆయన చూడడానికి బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని చేసిన అద్భుతాలు ఉన్నాయి బైబుల్లో నేను మీకు ఎప్పుడు చూపించలేవి బాప్తిజం ఇచ్చి చేసిన అద్భుతాలు చూసిరు కాబట్టి ఈయన గొప్ప ప్రవక్తాన్ని ఒప్పుకున్నాను మీరు ఎందుకు అక్కడికి అంటున్నాడు కిష్యులతో మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు పోయినారు గొప్ప జనంతో మాట్లాడుతున్నాడు మీరు ఎందుకు పోయినారు అరణ్యంలో నీకు చూడడానికి కానీ నేను మీకు చెప్తున్నాను నా గురించి ఎవడు అభ్యంతర పడుతున్నావు వాడికి ధన్యత ఉండదు నీ జీవితంలో నువ్వు నీ ధనియతను పోగొట్టకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి అభ్యంతర పడకుండా అనుమానించకుండా ఈ వాక్యం పట్ల అంటే నేను చెప్తున్నాననేసి దాని కాదు బెరియన్ల వల్లే మీరు కూడా వెతక్కోండి చెప్పబడుతున్న వాక్యము ప్రభు ఆత్మావేశం చేత చెప్పబడిందా కాదా అని మీరు పరీక్షించుకోమన్నాడు పరీక్షించకుండా ఏది స్వీకరించద్దు అనుమానించడం అంటే పరీక్షించడం కాదు లేఖలను పరిశోధించమన్నాడు నీ బాధ్యత పరిశోధించి స్వీకరించాలి ఎందుకంటే మనం మోసపోకుండా ఉండాలంటే పరిశోధించాలి వాటికి పర్ణగ రాజ్యంలో నీ ధన్యత నీ ఆధిక్యత పోగొట్టుకోకుండా ఉండాలంటే నువ్వు ఏం చేయాలనేది ఇక్కడ కండిషన్ చెప్పి నువ్వు అనుమానించద్దు పిల్లలు చూడండి ఒక విషయం పిల్లలకి చిన్నోడు కదా వానికి ఏం చెప్పినా నమ్మేస్తాడు పట్టింటి వాడు చెప్పిన నమ్ముతాడు ఎదింటి చెప్పిన నమ్ముతాడు అట్లనే కిడ్నాప్లు ఎవరు పడితే వాడి మాట నమ్మేసి వెళ్ళిపోతా అంటే వాడు ఇంకా అనుమానించడం వాడు అనుమానిస్తున్నాడంటే వాడు పెద్దోడైతున్నాను అర్థం హ నువ్వు ఎవడో నీ అంటే నేను ఎందుకు వస్తా అని చెప్తున్నాడు నీ చాక్లెట్ నాకెందుకు అంటాడు నాకు అవసరమే చాక్లెట్ అంటాడు అంటే వాడు అనుమానించడం స్టార్ట్ చేసేయండి పెద్దగాయకైతే అనుమానం వస్తుంది చిన్నపిల్లలకు అనుమానం ఉండదు పర్లోక రాజ్యము ఇలాంటి వారి ఎందుకు అన్నాడు అంటే పిల్లల్ని అనుమానించరు నీ సేవ జీవితంలో నువ్వు ప్రాగత జీవితంలో నువ్వు ఎప్పుడు అనుమానించద్దు ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అని కూడా తెలిసి వాక్యం ఆయనకి ఏది లేదు అసాధ్యం ఆయన అద్భుతం చేసేవాడు కొన్నిసార్లు స్వసాలు ఇవ్వాడు ఎందుకు ఇవ్వడో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అదొక ములు లాగా పెడతాడు ఆయన నువ్వు మర్చిపోకుండటం కొరకు శ్రమ మరణం అగునంతగా ఎందుకు కొన్నిసార్లు శ్రమని కల్పిస్తాడు శ్రమల గుండా పోయి ఆయన మహిళలకి ప్రవేశించడం కొరకు శ్రమ లేకుండా ఎవడు ఫలితం పొందడు కాబట్టి శ్రమల పోయి ఆయన రాజ్యంలోనికి అడుగు పెట్టడం కొరకు నేను సేవల శ్రమ అనుభవిస్తే టక్కునే పోతావేమో ఈ లోకంలో నువ్వు ఎప్పుడు సేవ చేయకుండా నీ స్వార్థం కొరకు జీవించి నీ కుటుంబం కొరకు జీవించి దేవునికి అంత ఆధిక్యత ఇచ్చినాక నువ్వు మంచం పడుతున్నావు ఓ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు బాగా శ్రమ అనుభవిస్తావు నాకు ఎందుకు ప్రభావ ఈ శ్రమ అని అంటావు మళ్ళీ నేనేం పాపం చేసిన ప్రభావం అంటావు ప్రభు చెప్పాల నీకు అప్పుడొచ్చి అరే నువ్వు ఎప్పుడు కూడా నా కొరకు సాక్ష్యంగా జీవించలేకపోయినావు ఎప్పుడు కూడా నువ్వు శ్రమ అనుభవించలేదు మళ్ళీ నా దగ్గరికి రావాలని నువ్వు శ్రమ అనుభవించక తప్పదు నీకు శ్రమ రుచి చూడకపోండా అటువంటి మహిమలోనికి ఎట్ల పోతావు నితి ఆనందంలోకి ఎట్ల పోతావు కష్టం లేకుండా ఆనందంలోకి పోతావా అందుకొరకు కష్టాలు కల్పిస్తున్నాడు అందరికి వాటిని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాము వాటిని అనేకులకు చెప్పలేని స్థితిలో ఉన్నం ఎందుకంటే మనకే అర్థం కాదు కాబట్టి నాకు ఎందుకు ప్రవాహి శ్రమ అంటావు సుఖం ఉన్నప్పుడు నాకు ఎందుకు ప్రవాహి సుఖం సేవ జీవితంలో కూడా మనం అటనే తరైపోతున్నాం ఇంత కష్టం వస్తే అనుమానిస్తున్నాం ప్రభుని ఇది బాధకరమైన జీవితం ఎందుకంటే యుగ సమాప్తికి నువ్వు ఒక గుంపులో ఉన్నవని నువ్వు తీర్మానించుకున్నావు తీర్మానించుకొని ఉన్నావు లేకపోతే ఆయన నిన్ను ఆ మార్చేస్తాడు మూడు గుంపులలో నువ్వు ఆ తీర్మానించుకొని లక్ష నన్న గుంపులో ఉండి అనుమానిస్తే నీ అధికత తక్కన పడిపోతుంది క్షణంలో ఒక్క క్షణంలో హైయెస్ట్ సీఎన పర్వతం వేదికలు నేను తీసుకొచ్చి డోయలో పడేస్తున్నాడు బాప్తిజం ఇచ్చి వ్యూహాను గుణగణం చివ్వరికి ముప్పై సంవత్సరాల ట్రైనింగ్ వేస్ట్ అయిపోయింది నువ్వు ఎన్ని కాలేజీలలో థియాలజీ కాలంలో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కష్టపడి అంతా నేర్చుకొని విశ్వాసంలో ఉబ్బిపోయి సేవకొచ్చి కష్టాలు వచ్చినప్పుడు ఆయన అనుమానిస్తున్నావు నీ ఐదేళ్ల శ్రమ అంత వృధా అయిపోతుంది ఆయన అందుకే అన్నాడు వివ సమాప్తికి వచ్చేప్పుడు తీర్పు దినం నేం జరుగుతుంది ప్రవ్వా నీ నాన్న ప్రవచించలేదంటే మీరు ఎవరు నాకు అక్రమం చేయవలారా మీరు ఎవరు నాకు తెలియదు నీ నాన్న రౌల స్వస్థపరచలేదా యాభై సంవత్సరాలు సేవ చేసిన ప్రవ్వా మీరు ఎవరో నాకు అంటే వాళ్ళ యాభై సంవత్సరాల సేవ వ్యర్థమైపోయిందా వాళ్ళ జీవితాంతం ఫుల్ టైం సేవకులు కదా వాళ్ళు చెప్పుకుంటారు మేము ఫుల్ టైం సేవకులం మీరు పార్ట్ టైం సేవకులు అని విడదీస్తున్నారు సేవకులను ఫుల్ టైం పార్ట్ టైం అనేది ఎక్కడ లేదు అట్లా విడదీసి మనుషులని అంతా చిల్లద్దర వందర చేసి పడేస్తున్నారు సేవ జీవితంలో ఆయన మహిమలోనికి మనుషులు నడిపించలేకుండా అడ్డగిస్తున్నారు వీళ్ళే ఫులిష్ గా జీవిస్తున్నారు వాళ్ళు నేను వచ్చేవారు మీకు చూపిస్తాను యాచకుడే విగ్రహంగా తయారైనా అనేసి అధ్యాయం చెప్తుంది పదకొండవ అధ్యాయం చివరి భాగంగా యాచకుడే విగ్రహం అయిపోతాననేసి గా చెప్తాడు ప్రవ్వే అంటే నాకు రావాల్సిన మహిమని వాడు దొంగలించి వాడే విగ్రహం అయిపోయింది చివరి వస్త్రాలు మీరు చూడండింటివి అంటే ఈ యుగ సమాప్తికి వచ్చేప్పటికి అక్రమం ఎంత భయంకరంగా విస్తరించిపోయిందంటే మన ప్రభుని స్థుతించేవాడు వాడే స్థుతికి పాత్రులాగా తయారైపోయాడు యాజకుడు ప్రపంచమంతటా ఈరోజు ప్రజలు యాజకుడిని పొగుడుతున్నారు ప్రభుని కాదు మీరు ఎక్కడన్నా చూడండి ఏ టీవీ ప్రోగ్రామ్స్ చూడండి ఏ పబ్లిక్ మీటింగ్స్ చూడండి ప్రభుకి ప్రాధాన్యత ఆధిక్యత లేదు అక్కడ ప్రీస్ట్కే ఫాస్టర్కే ఫాస్టర్ ఐడల్ అయిపోయింది ఐడల్ షెప్పడు అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో పదకొండవ అధ్యాయం చివరి భాగం కలిసి ఐడల్ షెప్పడ్ అంటాడు ప్రభు నేనే వాడిని అట్లా తయారు చేసినాను అన్నది అక్కడ వాక్యం అటువంటి యాజకులను నేను లేపుతానుంది అక్కడ వాక్యం గొర్రలను చీల్చుకొని తినే యాజకులను నేను లేపుతా అక్కడ పదకొండవ అధ్యాయంలో ఎందుకో మీరు భాగం తీసుకోండి గొప్ప జనం ఎవరిని నమ్ముకుందో వాడే వాళ్ళని మోసగిస్తాడు అది విధానం ఇష్కర్యోత్ యూదా ప్రభు పక్క ఎట్లా కాటేసిండో యుగ సమాప్తిలో కూడా అంతే అది తిరిగి నెరవేరాల్సిందే అది విధానం ప్రభు చూపించింది మనకి ఎన్నిసార్లు అది మనం వచ్చేవరం దాన్ని చూస్తాము నేను అనుకుంటున్నా వచ్చేవరం వచ్చేవరం అనుకుంటా ఇది ఫిఫ్టీ వీక్ జకర్య గ్రంథం ఆరంభమై ఫిఫ్టీ వీక్స్ అయింది అంటే ఫిఫ్టీ వీక్స్ అంటే ఎన్ని ఏర్ ఒక సంవత్సరం దాటిపోయింది జకర్య గ్రంథం ఒకటే ఒక సంవత్సరం దాటిపోయింది ఆశ్చర్యకరంగా ఉందా ఏమ ఆశ్చర్యకరం లేదు ఎందుకంటే ఇది నా వాక్యమా నాకు ఇచ్చిండు ఆయన ఆయన వాక్యం అది మీకు ఇచ్చిండు ఆయన వాక్యం అది ఫిఫ్టీ వీక్స్ తీసుకెళ్తాడా సిక్స్టీ వీక్స్ తీసుకెళ్తాడు ఆయన ఇష్టం కదా ఆయన ఎన్ని వీక్స్ తీసుకెళ్తే నేను ఆయనను వెంబడిస్తా నా జీవిత కాలము దాన్నే ధ్యానించమంటే నేను అదే జీవితకాలం ధ్యానిస్తాను అది ఆయన విధానం నేనేదో ప్రోగ్రామ్స్ పెట్టుకొని సండే ఒక ప్రోగ్రామ్ మండే ఒక ప్రోగ్రామ్ ట్యూస్డే ఒక ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్డ్ చర్చ్ అది ఇది ప్రోగ్రామ్డ్ చర్చ్ కాదు ఆయన ప్రోగ్రామ్కి నేను సమర్పించుకుంటున్నా నా ప్రోగ్రామ్ కాదు ఆయన ఎన్ని వీక్స్ నడిపిస్తాడో నడిపి అని ఒకసారి అనిపిస్తే ఫిఫ్టీ అవర్స్ మోర్ దెన్ ఫిఫ్టీ అంటే దగ్గర దగ్గర సెవెంటీ అవర్స్ రికార్డింగ్స్ ఉన్నాయి కేవలం జకరే గ్రంథం మీదనే మనం ఎప్పుడూ అనుకోలేదు ఇంత గణం పోతుంది కానీ అది పోతేనే ఉంది ఎప్పుడు ఆగుతుందో కూడా నాకు తెలియదు ఈరోజు అనుకున్న నేను కనీసం పదకొండవ అధ్యాయం అయిపోతుంది కానీ సగం కూడా కాలేదు అదైన విధానం సరే ఆయన నడిపించేటట్టు మనం పోవాలా ఆయన ఆత్మకు హీల్డ్ కావాలా మనము అటువంటి ఆత్మ అభిషేకం ప్రభు మనకు అనుగ్రహించి నడిపించాలా పరొక రాజ్యంలోని నీకు ఇచ్చిన ఆర్థిక్యతని నువ్వు పోగొట్టకుండా ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి మీరు నా గురించి కూడా ప్రార్థించండి నేను మీ గురించి ప్రార్థిస్తాను ఎందుకంటే వాడు ఇంకా విస్ జల్లడబడతాడు పని అది ఇక మీదట వాడు జల్లడబడుతున్నాడు ఎందుకంటే నాకు రాత్రులలో బాగా అటాక్స్ చేస్తున్నాడు వాడు చేస్తాడు నన్నే కాదు మిమ్మల్ని కూడా అటాక్ చేస్తాడు ఎందుకంటే అనేక ప్రాంతాల్లో పోయి ఇవన్నీ మనం ప్రకటిస్తుంటే వాడు డిస్టర్బ్ అయిపోతున్నాడు కానీ నేనేం భయపడను వాని గురించి నేను కేవలం నా ప్రభు గురించి భయపడతాను నా ప్రభు వానికి పర్మిషన్ ఇస్తానే కదా వాడు నన్ను శ్రమ పెట్టేది నా ప్రభు పనిని నేను యథార్థతతో చేస్తాను స్వార్థంతో ధనాపేక్షతో నేను ఎట్టి చేయడానికి వీల్లేదు అటువంటి తీర్మానం మనకు అవసరం ఈ యొక్క సాయంత్రం సమయంలో మనం ఇంకా ఎంతకాలం ఈ ప్రాంతంలో ఉండి సేవ చేస్తామో మనకు తెలియదు ఈ కన్స్ట్రక్షన్స్ని త్వరగా కూల్చివేయబోతున్నారు ఈ బిల్డింగ్ మనకు ఉండకపోవచ్చు కొన్ని సంవత్సరాల వరకు ఎందుకంటే కొత్త బిల్డింగ్ వాళ్ళు కట్టబోతున్నారు ఆ కొత్త బిల్డింగ్ కట్టినాక మనకు అవకాశం ఉంటుంది కూడా తెలియదు అనేసి మనం కొత్త బిల్డింగ్ కట్టేంతరకు ఆప్తామా ఆపం దేవుడు ఇంకొక స్థలం మనం గ్రహిస్తాడు ఫిజికల్ స్థలం లేకపోతే స్పిరిచువల్ స్థలం అలా లేకపోతే వర్చువల్ స్థలం ఇంటర్నెట్ స్థలం అలగ్రహిస్తాడు ఆయన ఇష్టం ఆయన ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతిగా స్పందించాలా మన తలంపులు కాదు ఆయన తలంపులకు చోటు ఇవ్వాలా పరిశుద్ధు మా తండ్రి నీకు వన్నా అనేక పర్యాలు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ సితపరుస్తూ నడిపిస్తున్నారు కానీ ప్రవ్వా మేము ప్రవ్వ మిమ్మల్ని అనుమానిస్తూ మా ధనియతను పోగొట్టుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి ఇక మీద మేము అనుమానించడానికి వీల్లేదు ప్రభ మీ వాక్యాన్ని గొప్ప జనం ఈరోజు అనుమానిస్తుంది ప్రవ్వా మేము చెప్తున్న వాక్యాలని వాళ్ళు వింటున్నారు ఇది అనిపిస్తుంది కానీ బ్రవ్వా కానీ బ్రదర్ అంటున్నారు కానీ అనగానే వాళ్ళనికి అనుమానపు ఆత్మ పోతుంది ప్రవ్వ మేము అరీతిగా కానీ అనకుండా ప్రవ్వా వందనలతో వీటిని మేము స్వీకరించి వాటిని మేము పాటించే బిడ్డలుగా తయారు చేయండి నాయన ఈ సాయంత్రం సేవ నుంచి మేము ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి మీదట ప్రవ్వ విసుగక ప్రార్థనలో సమయం గడపాలను మా ఉపాస ప్రార్థనలు దాని గురించే ప్రవ్వా గొప్ప జనం అందరూ రావాలని ఎందుకంటే రక్తపాతం ఆరంభం కాబోతుంది మీరు మమ్మల్ని ఈరోజు హెచ్చరించినారు వదకు సిద్ధపరచబడిన గొర్రెలు ని మేపమన్నారు ప్రవ్వ ఇవి రెడీగున్నాయి వదకు ఒక్కసారి వధింపు ఆరంభమవుతుంది మాకు ఎన్నిసార్లు మీరు చూపించినారు అవి ఏ టైంలో ఎక్కడవుతుందో మీరు చూపించినారు ప్రవ్వా చలికాలము విశతి దినం అని మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రవ్వా ఇవన్నీ శ్రమల కాలాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు చలికాలం అనగా మీద మీ యొక్క కుమరించండి వాళ్ళ యొక్క సత్యాలు గ్రహించలేగన విప్పండి ప్రవ్వా మేము విసిగక నిర్లక్ష్యం చూపించక ఆసక్తితో ప్రతి స్థలం మీరు ఏ రీతి నడిపిస్త నడుచులాగానే సేపడండి ధైర్యంగా అనేకులకు వీటిని మేము ప్రకటించాలా అనేకులకు మేము చూపించాలా ప్రేమతో అటువంటి ప్రేమ ఆత్మని మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం ద్వేషాన్ని తొలగించండి ప్రవ్వా అసహ్యాన్ని తొలగించండి కుళ్ళు కుట్ర ఈర్షలను తొలగించండి ప్రవ్వా అన్నిటినీ తాలే అటువంటి ప్రేమను మాకు అనుగ్రహించండి అన్నింటిని సహించే ప్రేమను అనుగ్రహించండి మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా కాడిని మోస్కన్ మేము ముందుకు పోవాలా ప్రవ్వ మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచుకోమని ప్రార్థిస్తున్నాం మా శిరలను మేము మీకు సంపూర్ణంగా సజీవయాగంగా సమర్పిస్తున్నాం మమ్మల్ని సస్తపరచండి శక్తి బలపరచండి మీ సెలవు నడిపించి మీరు రాకబరిసరచుకోండి మేము ఇంటికి తిరిగి వెళ్తుండగా మీ దూతల కాపర్లు దయచేసి నడిపించి మీరు మహింపొందమని రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్